తినీవుడవో నీవే నా తి నా తన్ నాదేవుడవు నీవే నా తన్సేస నా తండ్రి నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి పగలు ఎండ దెబ్బనూ రాత్రి వెన దెబ్బైన తగుల కొండగా చే రాత్రి వెన దెబ్బయి తదుల కొండే నీ ప్రేమాసేసేసేసినీవే నా నివే నా దేవుడబో నీవే నా తండ్రి నీవే నీవే గాడా కారలోయలో నే నడిచిన ప్రతివేళను తోడు నా నా తండ్రివి వెయ్యి మంది కూడి ఎడమకు కూలి నా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ వెయ్యి మంది కూడి ఎడమకు కూలి నా కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమా ఏ సయ్యా ఏ సయ్యా నా తండ్రి మీ మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం ప్రార్థన చేసాం పరుశుతరవగు దేవ మీకు అందాలైనా సరోన్నతరగు దేవ సమస్త సృష్టికి మూలకారకుడుగు మా తండ్రి మీకే వదనాలు వేసయ్యా ప్రవ్వా ఈ యొక్క దినమంతా మీ యొక్క సాయం చేత నడిపించిన మీ యొక్క సన్నిధి మిమ్మల్ని నడిపించిన మీరు ఇక్కడ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం అయినా మీ యొక్క సాయం చేత నడిపించింది మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని మేము వచ్చినాం అయినా మా యొక్క తృప్తి పరచమని ప్రార్థించినాం ఓ ప్రభు నిండు మిమ్మల్ని ప్రేమించాలా సేవించాలా మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి సేవ జీవితాల మమ్మల్ని నడిపించామని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ఓ ప్రవ్వా ఈ లోకమంతా మోసంతో నిండి ఉందని మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి కానీ ప్రవ్వా ఆ యొక్క మోసం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేందుకు మీకు ఎంతో వదనాలైనా కాబట్టి యథార్థతతో పరుశుద్ధతతో వినయ వైభక్తులు కలిగి మీకు ప్రీతికరమైన సేవ చేసే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అనేకులను మీ చెంతగా నడిపించాలా ప్రభా అనేకులకు మీ యొక్క సత్యమార్గాన్ని ప్రకటించాలా ప్రభా అందు నిమిత్తమే మీరు మళ్ళీ నిలబెట్టినారు ఇక్కడ కాబట్టి అది మేము మర్చిపోకుండా మా జీవితాంతం మిమ్మల్ని శుద్ధించలాగా మీ వరకు జీవించలాగానే సేపడమని ప్రార్థించినా ఈ యొక్క సాయంత్రాలు సన్ని ప్రభావ వాతావరణాన్ని అదుపులోకి తీసుకోండినైనా అనేట్లోకి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించలాగానే సేపడండి తండ్రి దాని నడిపించండి ఆటంకాలను తొలగించి మీరే మహిమనందమే క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియా బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బాబిలోనియన్ టైమ్స్ బ్యాబిలోనియన్ కాలంలా అన్నవా అన్న విషయాన్ని బైబిల్ మనల్ని జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా క్యాలెండర్ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకోవాలా ఆయన మాట్లాడే సమయానికి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న విషయాన్ని గ్రహించాలా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఒక వాక్యం చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం దావిద్రాజున దేవుడు ఈ యొక్క విషయాన్ని బయల్పరిచేడు ఎనభై రెండవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుడు తనంతట తానే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం గణించినప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే మీరు దైవములు మీరందరూ సర్వోన్నతిని కుమార్లనియో నేనే సెలవిచ్చుతున్నాను అది దేవుడు మాట్లాడుతున్నాం మా వాక్యం అన్నట్టు మీరందరూ దైవంలనియు మీరు సర్వోన్నతిని కుమార్లని నేనే సెలవిచ్చుతున్నాను అంటే దేవుడే మాట్లాడుతున్నాడు మీరందరూ దైవంలని అంటే మనుషులందరూ దైవములు అంటున్నాడు అంటే మళ్ళీ మనుషులందరూ దైవం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి వాక్యం నేను చూసిన ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితము చాలామంది పాస్టర్స్ ఈ వాక్యాన్ని తీసుకొని మోసపోయాడు ఈరోజు అడ్రస్ వెళ్ళలేదు క్రెఫ్లో డాలర్ అనే వెరీ ఫేమస్ పాస్టర్ బెని హిన్ ఈ వాక్యాన్ని తీసుకున్నారు వారు ప్రకటించారు మనం అందరం దేవుళ్ళమన్ ఇది వేరే మతాలలో కూడా ఉంటుంది కదా దేవుళ్ళమన్ కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఇది ఎందుకు చెప్పిండు ఏ విష ఏ एक लो Psalms, 82, verse 6. दैवे इंग्ली इंग इंगा वर्ग ईव यू यू आर्ड्र मोस्ट हई डे यू आर्ड अदा అయితే ఒక పాస్వర్డ్ చెప్తుంటే కదా విన్నా నేను ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుందా చిమాల్ జీ ఉంది అక్కడ బిగ్ జీ ఉండాలా కదా ఇష్టం వాడు ఎవడు ఇష్టం వాడు బిగ్ జీ ఉంటే అది దేవునికి సంబంధించింది స్మాల్ జీ ఉంటే మనకి సంబంధించింది అంటే ఎవడు ఇష్టం వాడు అన్నట్టు అంటే సమర్థించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యం ఏం సూచిస్తుంది నీ సంత తాలంకులు ఉపయోగించడానికి వీల్లేదు అది ఏ కాంటెస్ట్ లో ఆ వాక్యం నీకు అర్థం కాకపోతే దేవుడు అన్న దానికి అర్థమే నీకు ఎప్పటికీ తెలియదు అందుకే ప్రభు మనకి ఒక విధానాన్ని బయలుపరిచిండు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ చూడమని జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే కానీ నాకు నాకు ఎప్పుడు అనుమానం లేదు ఎందుకంటే ఈ వాక్యం నేను ట్వంటీ ఇయర్స్ క్రితంలో చూసిన కాదు ట్వంటీ ఇయర్స్ క్రితమే నాకు అర్థమైపోయింది కాబట్టి అది నిజంగా మనం దేవుళ్ళమ్మా ఆర్ యు రియలీ గాడ్స్ బట్ అక్కడ వాక్యం అవుతుంది ఎవరంటారు తండ్రి అంటున్నాడు యు ఆర్ గాడ్స్ అంటున్నాడు మళ్ళీ అప్పుడు దాని అర్థమేంది ధీమాగా నేను దేవుడు అంటే నువ్వు ఎంత బలహీనమో నీకు తెలుసు నువ్వు పాపంలో పుట్టిన తెలుసు మళ్ళీ నువ్వు దేవుడు పెట్టలేను హౌ యు క్యాన్ బి గాడ్ బట్ వాక్యం చెప్తుంది అక్కడ యు ఆర్ గాడ్స్ అని ఐఎమ్ టెలింగ్ అంటున్నాడు దేవుడు యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై అంటే మోస్ట్ హై అంటే సర్వోనతుడు సర్వనతుని కుమారులు మీరు సరే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేది స్పెషల్గా ఏమంత అంత కొత్తదనం మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాము ఆదాము మొదలుకొని మనం వరకు మనం అందరం కూడా దేవుని కుమార్లం దేవుని పిల్లలనే కదా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే ఏం తేడా స్పెషల్ అనిపిస్తున్నది కానీ యుఆర్ గాడ్స్ అంటేనే కొంచెం షాక్ లాగా ఉంటుంది కదా కాబట్టి జేమ్స్ ట్రాంగ్ నంబర్స్లో మనం చూసాం ఏది దాని అర్థం ఎందుకంటే మనము సొంత తలంపులు ఉపయోగించడానికి వీల్లేదు సొంత తలంపులు ఉపయోగిస్తే ఏం జరుగుతుందంటే నీ అంతటి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వే కరెక్ట్ అనుకుంటావు నేను ఎందుకు కరెక్ట్ అనుకోవాలా నాకు బయలుపరచబడి కరెక్ట్ కాదా కరెక్టా కాదా అని పరిశీలించుకోవాలా ఎట్లా పరిశీలించుకోవాలా ఇద్దరు ముగ్గురు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఈ వాక్యం మీద పెద్ద పెద్ద ఫాసర్ని తారుమార్ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులే ఈ వాక్యం విషయంలో కాబట్టి నేను ఎవరి దగ్గర పోయి అడగాల నేను ఎవరిని అడగలేను నేను అందుకే వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో కూర్చుంటా కొన్నిసార్లు బయలుపరచబడవు నాకెందుకు నాకు విషయం చాలా జ్ఞాపకంగా వస్తుంది జక్రే గ్రంథంలో మనము ఒక వాక్యాన్ని జాం చివరి దర్శనంకి ఇద్దరు స్త్రీలు సంఖుబుడి కొంగుకు సంబంధించిన అది ఎక్కడా నాకు దొరకలే మీనింగ్ ఏ డిక్షన్స్లో నాకు దాని ఇంటర్ప్రిటేషన్ అర్థం కాలేదు ఏ కామెంట్రీస్ లో నాకు అర్థం కాలేదు అది అర్థం కావడానికి నాకు కనీసం ఒక త్రీ ఫోర్ వీక్స్ పట్టింది అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది ఎక్కడ లేదు ఇంటర్నెట్ లో వెతికినా నేను వెతకనని చెప్పలేదు ఇంటర్నెట్ లో కూడా వెతికినా ఇంటర్నెట్ లో దొరకలేదు యూట్యూబ్ లో ఎవరు లెక్చర్స్ లేదు ఎందుకంటే థియాలజీ ప్రాసెస్ లెక్చర్స్ ఉంటాయి ఎక్కడ లేదు కామెట్రీస్ చూసినా ఎక్కడ లేదు అయితే నాకు జ్ఞాప్ ఉంది టూ లో ఒక పాస్టర్ వాక్యాన్ని చెప్తుంటే నియరెస్ట్ దాని దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు డీటెయిల్ గా పోలేదు నేను ఆ పాస్టర్కి లెటర్ రాసిన ఎప్పుడు మీకు దగ్గర దగ్గర ఉందామంటే దగ్గర దగ్గర సమాచారం రెండు సంవత్సరాలు అవుతుంది మన ధ్యానించి చాలా త్వరగా దొరలిపోతుంది దినాలు చాలా త్వరగా దొరికిపోతున్నాయి ఆయనకి రాసిన లెటర్ రాస్తే ఆయన ఒక రెండు రోజుల తర్వాత రిప్లై ఇచ్చింది రిప్లై ఇచ్చానంటే నేను అంత డీటెయిల్డ్గా చక్ర గ్రంథాన్ని నేను కూడా ధ్యానించలేదు అంటే గొప్ప సేవకులు మంచి మంచి సేవకుడు నాకు తెలుసు గొప్ప సేవకులు కూడా దాన్ని అంత డీటెయిల్డ్గా ధ్యానించలేకపోయినాడు మనకి మనం అంత గొప్పలవా మన ఎందుకు మనకి బయలుపరచుడు దేవుడు గొప్ప సేవకులకు బయలుపరచలేదు నీకు నాకు ఎందుకు బయలుపరుస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సేవ కొరకు నేను సిద్ధపరుస్తున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఎవరికి బయలుపరచుంది నీకు బయలుపరుస్తున్నా ఎందుకు వారికి అనుగ్రహించబడలేదు ఎందుకు నీకు అనుగ్రహించబడింది అన్న వాక్యం మీ ఇది అనుగ్రహించబడింది మళ్ళీ మీరు స్వీకరించకపోతే వేరే వాళ్ళ వెళ్ళిపోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి జేమ్స్ రాంగ్ నంబర్స్ లో ఏముందో చూడండి ఒకసారి హెచ్ ఫోర్ దాంట్లో ఏముందంటే గాడ్ అంటే రూలర్ అనుంది అంటే పరిపాలించేవాడు అనుంది తర్వాత జడ్జ్ అంటే న్యాయాధిపతి అనుంది దాని తర్వాత డివైన్ అంటే దైవము అని అర్థం దాని తర్వాత ఏంజిల్స్ అని కూడా ఉంది గాడ్స్ కి దూతలని కూడా ఉంది అక్కడ తర్వాత చూడండి గాడ్ లైక్ అంటే దేవుని వంటి తర్వాత రూట్ వర్డ్ హెచ్ ఫోర్ థర్టీ త్రీ ప్లూరల్ ఆఫ్ గాడ్స్ ఇన్ ది ఆర్డినరీ సెన్స్ బట్ స్పెసిఫికలీ యూస్డ్ ఇన్ ద ప్లూరల్ దస్ ఎస్పెషలీ విత్ ది ఆర్టికల్ ఆఫ్ ద సుప్రీం గాడ్ అంటే ఉన్నత ఉన్నతమైన దేవుడు అని అర్థం అకేషనలీ అప్లైడ్ బై వే ఆఫ్ డిఫరెన్స్ టు మ్యాజిస్ట్రేట్స్ మెజిస్ట్రేట్స్ అంటే తెలుసా మీకు మెజిస్ట్రేట్స్ కూడా గాడ్ అంటారు అన్న మెజిస్ట్రేట్ అంటే ఎవరు చెప్పండి మీకు కోర్టులో ఉంటారు మెజిస్ట్రేట్స్ హూజ్ ద మెజిస్ట్రేట్ ఎనీ ఐడియా యూ హ్యావ్ జడ్జిని మెజిస్ట్రేట్ అంటారు కాబట్టి మ్యాజిస్ట్రేట్ ని కూడా గాడ్ అంటారు మీరు సినిమాలలో చూసింటారే మరి మీ సినిమాలో కూడా చూసుకుంటారు కదా మైల్ ఆర్డర్ పిలుస్తారు జడ్జి జడ్జి లాయర్స్ మైల్ ఆర్డర్ పిలుస్తారు ఎందుకు పిలుస్తారు చెప్పండి కరెక్ట్ సార్ ఇప్పుడు అవుతుందా తీర్పు దేవుడు కాబట్టి మైలాట్ అని ఎందుకు పిలుస్తాడు మైలాట్ నేను చెప్పేది ఒకసారి వినండి అంటారు లేదా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చూడండి ఆ పదాలు మనం ఆ పదాన్ని ఇంత డెప్త్ గా పోకపోతే డినెట్లీ వాటి మనకు అర్థం పోగొట్టుకుంటాం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం తర్వాత చూడండి ముందు అండ్ సమ్ టైమ్స్ యాజ్ అూపర్లేటివ్ టు ఏంజిల్స్ దూతలను కూడా గాడ్స్ అనుంది ఇక్కడ ఎక్సీడింగ్ తర్వాత గ్రేట్ జడ్జెస్ మైటీ అంటే బలవంతుడు గాడ్ అంటే బలవంతుడు అనుంది ఇక్కడ పదం కాబట్టి ఇన్ని అర్థాలు ఉన్నాయి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా యు ఆర్ గాడ్స్ అంటే అర్థం మీరు చెప్పండి ఇప్పుడు ఈ డిక్షనరీ ఈ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ వర్క్ చదవకపోతే నేను దేవుణ్ణి ధీమాగా ఉంటా అహం వచ్చేస్తుంది నీలో అరగేన్స్ వచ్చేస్తుంది సో మళ్ళీ యూఆర్ గాడ్స్ అని ఎందుకు చెప్పబడింది అక్కడ నుంచే మనం అర్థం చేసుకోవాలి ఆ వాక్యం అర్థం అవుతే తక్కిన వాక్యాలన్నీ చాలా తేటగా అర్థం అవుతాయి అవన్నీ నేను చూపిస్తే రోజు ఓపికతో జాగ్రత్తగా విందాం చివరి వర్క్ కంట్రోల్ తీసుకుందాం యు ఆర్ గాడ్స్ అంటే యు ఆర్ రూలర్స్ మీరు పరిపాలించేవారు మీరు తీర్పు తీర్చేవారు ఏ స్ప్రమే నా పక్షంన మీరు కూర్చొని ఇస్రాయిల్ పల్లెకి పనిడి మీరు తీర్పు తీస్తారన్నాడు సార్ నా పక్కన కూర్చొని అన్నాడు కదా దాన్ని అర్థం చేసుకోండి యు ఆర్ గాడ్స్ అంటే యు ఆర్ రూలర్స్ అర్థమవుతుందా దేవుడు ఒక్కడే మనం పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన వాక్యాలన్నీ చూస్తాం దేవుడు ఒక్కడే కానీ ఇక్కడ యు ఆర్ గాడ్స్ అని దేవుడే అంటున్నాడు కాబట్టి ఆ గ్రామాటికల్ వ్యాకరణం ఎందుకు మనకు అవసరం అనేది ఇప్పుడు తెలుస్తుంది వ్యాకరణం లేకపోతే గ్రామర్ లేకపోతే దాన్ని రాంగ్ అర్థం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకు మనకు చదువు అవసరం ఖచ్చితంగా చదువు అవసరం నాకెందుకు ఎప్పుడు అదృశ్య శిస్థర్ గురించి నేను ఎన్ని ప్రాంతాలలో వాక్యం చెప్తా అంట ఆమెకి చదువు రాదే బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఇంట్లో పని చేసేది దాన్ని ఆమెకు దేవుడు మాట్లాడితే అక్కడ పోయి బాప్సన్ తీసుకొని ప్రేయర్ పార్ చర్చ్కి పోయి బాప్సన్ తీసుకొని అక్కడ ఆయిల్ నేర్చుకుందాన్ని ఆ ఆయిల్ నేర్చుకొని బైబిల్ చదువులను నేర్చుకొని ఒక పని మనిషి ఈరోజు మొత్తం మెదక్ ఆ గొప్ప సేవ ఎన్నో చర్చలు కట్టింది ఆయన మనకి తపన ఉంది ఆమెకు ఆసక్తి ఉండి చదువుకోవడం నేర్చుకొని దేవుడి వాక్యం సరిగా చూసుకొని నేర్చుకొని సేవ చేయలేనిషి దేవుడు సహాయకుడే ఎందుకంటే మీకు ఆ తపన ఉంది కాబట్టి ఆసక్ లేని హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆమె అటువంటి సేవ అనుగురించి చాలా కష్టాలు పాలైంది ఆయన చాలా భయంకరమైన శ్రమ అనుభవించింది శరీరంలో మనుషులతో అయినా కానీ గట్టిల్లో పడింది చివరి వరకు ఎందుకంటే ఒకసారి నీకు ఆ రుచి దొరికినాక నువ్వు కాంప్రమైజే కావు మనం కాంప్రమైజే కావు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనకు కూడా ఉన్నాయి కదా రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మనం కాంప్రమైజ్ కావట్లేము వాక్యం మీద ఎందుకంటే మనకి స్పెషల్గా బయలుపరచబడింది ఎందుకంటే మన మీద గొప్పలం అని కాదు మనము మర్యాదగా ఆయన కాలే దగ్గర గుర్చేది తగ్గించుకొని నేర్చుకుని ప్రయత్నిస్తున్నాం మార్తలాగా అక్కడిక్కడ పరిగెత్తే టైప్ కాదు మనం ఒకవేళ నేను మార్తలాగుంటే గొప్ప గొప్ప చర్చిలు కట్టేవాడి ఏమో పెద్ద పెద్ద మినిస్ట్రీస్ స్టార్ట్ చేసేవాడేమో నాకున్న టాలెంట్స్ వాడుకుంటే కానీ నేను వాడునవి ఎందుకంటే దేవుని దృష్టిలో చర్చ అంటే లేదు కదా కేవలము విశ్వాసాల సహవాసమే చర్చ ఎక్కడ లేదు బిల్డింగ్స్ అ కూడా మనం ఎక్కడ చూడాలి బిల్డింగ్స్ కట్టడం కట్టుకున్నారు కూలిపోయినాయి ఈరోజు ఒక్కటలేదు చర్చ్ కొత్త నిబంధనలో ఉన్న ఒక చర్చి చూపించు ఒక్కట్లేదు పౌలు కట్టిన ఏడు సంఘాలు లేవు పద్మా సీపంలో వ్యూహాన్ని భక్తులకు కనిపించిన దర్శనంలో ఉన్న ఏడు సంఘాలు లేవు కానీ అవి ఈ రోజు ఉన్నాయి ఆ సంఘాలు ఏ రీతిగా ఉన్నాయి పాతవి పోయి అవి ఆత్మలో ఉన్నాయి అందుకే ఏడు సంఘాలకు అని రాస్తాడు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం అంటే ఏంటి ప్రకటన అంటే ప్రభు యొక్క దైవత్వాన్ని చూపించట్టే ప్రకటన ప్రకటిస్తున్నాం ఎవరిని ప్రకటిస్తున్నాం ఆ గ్రంథం అంతా ఆయనకు సంబంధించింది సరే మనం అంత డీటెయిల్ అవసరం లేదు ఈరోజు మనము కొన్ని వాక్యాలను ధ్యానించడానికి ప్రయత్నించాం మొదటిదిగా చారిత్రాత్మకంగా కొన్ని విషయాలు మీకు అర్థం కావాలా ఇప్పుడు మత్తస్సు వార్త మార్కు సువార్త లూకాసు వార్త దాని తర్వాత వ్యూహాను సువార్త ఈ నాలుగు సువార్తల గురించి మనకు తెలుసు కానీ మీకు తెలుసా ఎప్పుడు ఏ రాయమంటా ఆ టైమింగ్ మీకు అర్థం కాకపోతే ఎవరు ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు ముందు ప్రభుని పరిచయం చేస్తున్నారు మత్తస్సు వార్తలో మన ప్రభుని ఒక యాజకుండాగా పరిచయం చేస్తారు అట్లనే మార్కు సువార్తకు వచ్చేటప్పుడు ఆయన ఎట్లా పరిచయం చేస్తారు అది ఏ లో ఏ కాలంలో రాయబడింది మత్య్య మార్క్స్ లూకా వ్యూహాన్ కానీ ఈ సీరియల్గా ఉన్నాయి కానీ సీరియల్గా రాయబడినది ఆ వాక్యాలు ఆ పుస్తకాలు మార్కు సువార్త ఫస్ట్ రాయబడింది మార్కు సువార్త రాయబడిన చాలా సంవత్సరాల తర్వాత తగ్గిన సువార్థలు రాయబడ్డాయి కాబట్టి మార్కులు మనము ప్రభు గురించి చూడగల సరే మార్కు సువార్త ఫస్ట్ రాయబడిందంటే తక్కిన సువార్థికులు బహుశా ఆ పత్రిక చదివినాక రాసించారేమో మనం అట్లా అర్థం చేసుకోవాలి చరిత్రని కాబట్టి మార్క్ సువార్త ఫస్ట్ అన్నిటికటే ముందు రాయబడిన సువార్త కాబట్టి అందులో ప్రభుని ఎట్లా పరిచయం చేసిందో అనేది అర్థం చేసుకోవాలా దాని తర్వాత మన ప్రభుని ఎంతగానో ప్రేమించిన శిష్యుడు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన చివరి వరకు ఆయనని ప్రేమించిన శిష్యుడు వ్యూహాన్ జాన్ కదా కాబట్టి జాను యూహాను సువార్త మనం చూసినప్పుడు ఆయన ఏ రీతిగా ప్రభుని పరిచయం చేస్తున్నాడు లుకాసు వార్తకు వస్తే ఆయన ఒక సేవకుల్లాగా సామాన్య సేవకుల్లాగా మనకు కనిపిస్తూ లేక రాజులాగా కనిపిస్తూ ఉంటాడు అట్లనే వ్యూహాను సువార్తకు వస్తే ఆయన ఏ రీతి కనిపిస్తాడు మీకు తెలుసు మీకు కొత్తగా నేను మీకు చూపించడం ఏం లేదు వ్యూహాను సువార్త చూడండి ద గాస్కుల్ అకార్డింగ్ టు జాన్ యోహాను సువార్తలో ఒక్కొక్క విషయం మీ జ్ఞాపకం చేయాలి ఆయన మొదటి అధ్యాయము ఎందుకు రాసేడు తక్కిన అధ్యాయాలు ఎందుకట రాసాడు అనేది మీకు అర్థం కాకపోతే మొదటి అధ్యాయాన్ని చింపేసుకోవచ్చు మీ పుస్తకామలకెళ్ళి ఎందుకంటే నీకు రెండవ అధ్యాయం నుంచి ఇంపార్టెంట్ కదా కానీ మనం ఎందుకంటే దీంట్లో నుంచి ఏ వాక్యం తీసినా దానికి దాంట్లో ఉన్న తెగుళ్ళు మీకు వడతాయనుంది వాక్యం ఈ పుస్తకం రాయబడ్డ ఏ ఏ వాక్యం నేను తీసేస్తే దాంట్లో ఉన్న తెగుళ్ళని పడతాయినది వాక్యం కాబట్టి మనము వాక్యాన్ని తీయడానికి వీల్లేదు దాన్ని అక్కడ ఉన్నట్లే తగినట్టు ధ్యనించే ప్రయత్నించాలా కాబట్టి యోమానుసు వార్తలో మన ప్రభు గురించి అతను ఏ రీతిగా పరిచయం చేస్తుండో అర్థం చేసుకోండి మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను వాటిని ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి ఆది అందు వాక్యం అంటే మొదట ఉన్నది వాక్యమే కదా కరెక్ట్ తర్వాత వాక్యం ఎక్కడుంది దేవుని యొద్ద ఉన్నది కాబట్టి తర్వాత ఏముంది చూడండి వాక్యమే దేవుడ అంటే ముందు ఏముంది వాక్యమే కదా యేసు ప్రభునే వాక్యంతో పోలుస్తుంది ఈయన కాబట్టి మొదట ఉన్నది వాక్యము వాక్యము దేవుడిను వాక్యము దేవుడయుడను దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మనం చాలాసార్లు ధ్యానించినాం తోసిపుచ్చు దాన్ని అక్కడ ఆగిపోవాలి కొంచెం సేపు అంటే యోహాను భక్తులు దాన్ని ఎట్లా పరిచయం చేస్తుంది మనకంటే ఏసుప్రభువుని వాక్యంతో పరిచయం చేస్తుంది మనకు ఎందుకు పరిచయం చేస్తున్నా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో వాక్య రూపకంగానే మాట్లాడతాడు అని పరిచయం చేయడం కొరకు ఆ వాక్యం చూపిస్తుంది మనం కాబట్టి మనం దాన్ని తోసుకొచ్చి మన తలంపులు ఉపయోగించడానికి మీనే నేను కూడా ఉపయోగించా తలంపులు దేవుడు మనుషులతో సంభాషించాలంటే ఎట్లా సంభాషించాలా చేతులు తిప్పుకుంటా సంభాషించాలన్నా ఎట్లా సంభాషించాలా వాక్కుతోనే మాటతోనే ఆయన మాటతోనే సంభాషించాల కాబట్టి వాక్ వాక్య రూపకంగానే ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మొదటి కూడా వాక్య రూపకం ఉన్నాడు కానీ ఆది మనం అట్లా చూస్తామా ఆది కాండం మొదటి అదే నేనే దేవుడు ఆయన మొదటి నుంచి ఏదీ ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు కదా అంటే ఆత్మకి ఆకారం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి వాక్య రూపకం ఉన్నాడు అంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ చేయడానికి వీలేదు నువ్వు వ్యత్యాసపరచడానికి వీల్లేదు అంచర్ థర్ ఉంది తర్వాత చూడండి సమస్తమును ఆయన మూలంగా కలిగింది ఎవరి మూలంగా కలిగే వాక్య రూపకంగా అంటే వాక్యరూపకంగా ఉన్న దేవుని వల్ల కలిగేది తర్వాత చూడండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి సమస్తము ఆయన మూలంగానే కలిగాను ఆయన ఎవరు వాక్యం తర్వాత ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను కాబట్టి ఆయన జీవించు చిన్నవాడు ఆయన జీవించు అందుకే నేను గ్రామర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సరే నాకు కూడా చాలా కష్టతరంగా ఉండేది నేను హై గ్రామర్ పుస్తకం చదవాలంటే ఎంతో కష్టపడటోను నేను మా నాయన నా పక్కన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు గ్రామర్ పుస్తకం రెండే మాటి నేను ఈ రోజు కూడా గుర్తు ఆ గ్రామర్ పుస్తకం చదివినా కానీ ఈరోజు ఎవరన్నా నా దగ్గర పిల్లలు పుస్తకాలు వాళ్ళు రాసుకొస్తే ఎగ్జామ్ పేపర్స్ అండ్ అన్ని నేను అవి కరెక్షన్ చేసిన గ్రామర్ ఫస్ట్ అన్నీ తప్పులు చేస్తారు పిల్లలు ఈ రోజుల్లో విపరీతమైన తప్పులు ఉంటాయి ఎక్కడ కామ పెట్టాలో తెలియదు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు కోలన్ అంటేనే తెలియదు ఈ రోజు కూడా కోలన్ అంటే ఏంది సెమీ అంటే ఏంది డాష్ అంటే ఏంది ఇవి తెలియదు వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్లో వాళ్ళని పెట్టిండు గ్రామర్ వాటి ప్రతిదానికి ఒక ఒక మీనింగ్ ఉంది ఒక ఫంక్షన్ ఉంది కామా అంటే టెంపరీ పాస్ అని దాటు పెడితే పర్మనెంట్ ఫుల్ స్టాప్ అని ఇట్లాంటి కొన్ని అర్థాలు ఉన్నాయి సెమికోలెన్ అంటే దాని తర్వాత కంటిన్యూ అవుతుందని కోలేన్ అంటే కొత్త భాగం ముగిసి ఆరంభమవుతుందని ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి వాడికి అవి లేకుండా నువ్వు చదివితే ఏమవుతుంది అంటే గుడ్డిగా చదివినట్లే అట్లా చదివి మనం అందరం చెడిపోతున్నాం ఇంగ్లీషే కానీ తెలుగే కానీ పిల్లలు నేను అన్ని సర్కిల్స్ చేసి పంపిస్తాను వాళ్ళకి ఎక్కడని కోపం నా అటుపోయిన వారం ఒక రెండు వారాల క్రితం జరిగిన విషయం వాళ్ళు ఇంకా పోయి ఉద్యోగులకు వెళ్ళిపోవాలి సెటిల్ కావాలి పిల్లలు అన్ని రిపోర్ట్స్ రిజెక్ట్ చేసినాయి నేను సైన్ చేయనుకో అందరు ఏడుచుకుంటా గుర్తున్నారు ఏడుస్తున్నారు అందరు రూమ్ ఆడపిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ఉద్యోగులలో సెటిల్ అయిపోవాలి లైఫ్ కానీ రిజెక్ట్ చేసిన రిజెక్ట్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఫైన్ కట్టాలా సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలంటే వాళ్ళకి ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ రిలీజ్ చేయాలంటే ఉద్యోగంలో పోయినట్టే ఎందుకు అంత గ్రామర్ కి నేను ప్రాధాన్యత రేపాడు ఉద్యోగంలో పోయినాక అవి పాటించకపోతే వాడి భాస్వాన్ని నిడతాడు వాడిని ఎలబెడతాడు వాటి నుంచి మళ్ళీ నేను ఇప్పుడు వాడిని కరెక్షన్ చేయకపోతే రేపు అక్కడ వానికి లాభం ఉండదు అర్థమవుతుంది మీకు నేను చెప్పాడు ఎందుకు అంతగా ప్రాధాన్యత గ్రామర్ గ్రామర్ తప్పితే అర్థాలే తగ్గిపోతుంది మొత్తం అర్థమే తగ్గిపోతుంది సెంటెన్స్ ఫార్మేషనే తగ్గిపోతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది వ్యాకరణం సరే ఈ మన బైబుల్ స్టైల్లో మనం అంత డీటెయిల్గా వ్యాకరణ ధ్యం కానీ అది వ్యక్తిగత జీవితంలో నువ్వు చూసుకోవాలా చూడండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను పన్నెండవ వర్షాలు చూడండి తను ఎందరు అంగీకరించరో వారి కందరికి అనగా తన నామందు ఇప్పుడు అర్థం చేసుకోండి ఎవరు నామ తన నామందు ఇన్ హూస్ నేమ్ ఉందా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను అంటే దేవుని పిల్లలు అంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనకు అదొక హక్ ఒక అథారిటీ తను విశ్వసించినందుకు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్న టైటిల్ మనకిచ్చాడు దేవుడు తర్వాత చూడండి వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైన శరీరేచ్చల వలనను మనుష్యేచ్ఛల వలనైన పుట్టినవారు కాదు ఇవి మూడు గుంపులు పుట్టినవారు కారు ఆ వాక్యము పద్నాలుగవ వచ్చు ఎట్లా నువ్వు ధృణీకరించగలవు ధృణీకరించలేదు ఎందుకంటే మనకు అక్కడ డౌటే లేదు పద్నాలుగో వచ్చి చూడండి ఆ పద్నాలుగు వర్షంలో ఏమంటున్నాడు ఆ వాక్యము చూడండి ఆ వాక్యము అంటే మొదట ఉన్న వాక్యం దేవుడై ఉండెను దేవుని యొక్క ఉండెను ఆ వాక్యమే శరీరధారి చూడండి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అదే వాక్యం ఆది వాక్యం అదే దేవుడు ఆ దేవుడే ఏమో ఎట్లా వచ్చిండంట శరీరధారి అయి అది పాయింట్ ఇన్ ఫ్లెష్ ఆయన శరీరంలో వచ్చిండు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కృప సత్య సంపూర్ణుడుగా సరే శరీరధారి అంటే మంచిది అర్థమవుతుంది ఎందుకంటే తండ్రే శరీరం ధరించుకొని వచ్చి అని చెప్పొచ్చు తేటగా కానీ ఎందుకు అంత సిస్ట ఎంత జాగ్రత్తగా చెప్పిండు వివేచించడం కొరకు కష్టపడి నేర్చుకోవడానికి చెప్తున్నాడు దాని తర్వాత ఏమంటున్నాడు కృప సత్యం ఈ విషయం మీకు అర్థం కావాలా కృప అంటేది సత్యం అంటే అది అర్థం కాకపోతే ఈయన ఎవరు ఈ శరణం ధరించుకొని వచ్చిన వాడు ఎవరు మీరు ఆటోమేటిక్గా అంటారు ఎందుకంటే చిన్నపంచి విన్నారు కాబట్టి కానీ మధ్యలో వచ్చిన వారికి ఎట్లా అర్థమవుతుంది చిన్న పంచి దేవుడి వాక్యాలు వింటున్న వాళ్ళకి ఊరికే అర్థమైపోతుంది శరీరం ధరించుకొని వచ్చినంటే ఏ స్లో గురించే మాట్లాడుతుంది ఈ వాక్యం చెప్తాం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కృపా సత్యం డబుల్ టైం అది ఏసు ప్రభే అని రుజుపరచడం కృపా సత్యము కృపా సత్య సంపూర్ణుడు అప్పుడు మీకు అర్థం కావాల కృప అంటే సత్యం అంటే కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే హండ్రెడ్ అది ఏసుకు సంబంధించింది అని చెప్పగలను లేకుంటే చెప్పలేదు కృప అంటే సత్యం అంటే కృపా సత్యములు ఒక స్థలంలో కలుసుకునే రెండు ఎక్కడ వాక్యం కీర్తన కృపా సత్యం రెండు ముద్దు పెట్టుకున్నాయని ఉన్నాయి కదా నీకు గుర్తుందా ఎక్కడ గుర్తున్నాయి సరే కీర్తన గ్రంథం నుంచి కరెక్టే కానీ కృపా సత్యము రెండు ముద్దు ట్రూత్ అండ్ మర్సీ హ్యావ్ కిస్డ్ ఈచ్ అదర్ ఎక్కడ ముద్దు అంటే చెప్తావు నువ్వు సిలవుంది ముద్దు పెట్టుకున్నాయని కానీ ఇక్కడ ఉంది వ్యూహాను భక్తునికి అది చాలా తీటకార్థమైంది కృప అంటే సత్యం అంటే నీకు కృప సత్యం ఏందో చెప్పండి ఏం చెప్పండి అని చెప్తారా ఇది బైబిల్ స్టడీ సో యు హ్యావ్ టు క్లారిఫై కృప అంటే సత్యం అంటే ఇది మనకి సంబంధించింది కాదు ఇది యేసులో సంబంధించింది ఇక్కడ సత్యం అంటే సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన దగ్గర తీర్పు ఎట్లుంటుంది పర్ఫెక్ట్ తీర్పు ఉంటుంది తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది పాపం చేసిన వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అది సత్యం లా తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి కానీ కృప అంటే కృప అంటే ఫర్గీవ్ చేయడం క్షమించడం క్షమించడం కానీ ఆ పక్కన ఉన్నది ఎట్లా క్షమిస్తావు అంటున్నది సత్యం అట్లెట్లా క్షమిస్తావు పనిష్మెంట్ రావాల్సిందే ఎందుకంటే తప్పు చేసిండు కాబట్టి పాపంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష రావాల్సిందే ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఈశ్వరంలో ఉన్నాయి గుణగణాలు కృప సత్యం ఈ రెండు గుణగణాలు ఆయనలో ఉన్నాయి అని చెప్తుంది అది అర్థం కాకపోతే హండ్రెడ్ అది ఈశ్వర సంబంధించి అని కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే కరెక్టే కదా నువ్వు టక్కున రియాక్ట్ అయినావు కృప సత్యం రెండు ముద్దు పెట్టుకున్నా కానీ టక్ రియాక్ట్ అయినా సిస్టర్ రియాక్ట్ అయినాయి ఎందుకంటే నీ మైండ్ ఎక్కడ ఉంది అది రాసుకున్నది వాక్యం కానీ కృప అంటే సత్యం ఏంటో తెలియకపోతే అది పర్ఫెక్ట్ గా మన ప్రభుత్వం సంబంధించింది ఎట్లా చెప్పగలవు వేరే వాళ్ళకి సంబంధించి కదా కాబట్టి సత్యం అంటే కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే తప్పు చేసిన వాడికి కానీ కృప అంటే క్షమించే గుణం కలిగినది అట్లా సింపుల్గా క్షమించడానికి వీలేదు ఎందుకంటే రెండు కొట్లాడతాయి రెండు క్యారెక్టరిస్టిక్స్ రెండు గుణగనాలు కొట్లాడుతున్నాయి కాబట్టి సత్యం ఏమంటుంది పనిష్మెంట్ ఇవ్వాలా కృప ఉంటుంది క్షమించమంటుంది మళ్ళీ ఎట్లా సొల్యూషన్ రెండు ఆపోజిట్గా ఉన్నాయి మళ్ళీ ఎట్లా కిస్ చేసుకుంటాయి సొల్యూషన్ ఏంది ఎవరైనా చెప్పగలరా సొల్యూషన్ ఏదో ఆయన చూపించింది సొల్యూషన్ నీ మీదికి రావాల్సిన శిక్ష ఆయన భరించింది అంతే సొల్యూషన్ కంపల్సరీ పనిష్మెంట్ రావాలా నీకు రావాల్సిన పనిష్మెంట్ నేను తీసుకుంటా అనేసి ఆయన తీసుకున్నాడు జడ్జే తీసుకున్నాడు రూలర్ కదా జడ్జి అని గాడ్ అంటే జడ్జి రూలర్ అని చెప్పాం కాబట్టి జడ్జి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన్నే పనిష్మెంట్ తీసుకున్నాడు ఎట్లా పనిష్మెంట్ తీసుకున్నట్టే మీరు చెప్పండి ఎట్లా పనిష్మెంట్ తీసుకున్నాడు కోర్టులో నువ్వు అన్నావు నేను పోయి పైసలు కట్టాలి అక్కడ పైసలు కడితే కేసు అయిపోతుంది మరి పైసలు కట్టకుండా కేసు క్లీన్ రాదు కదా అదొక రకమైన పేమెంట్ అన్నట్టు పనిష్మెంట్ అన్నట్టు కాబట్టి జడ్జి ఏం చేసిందంటే సపోజ్ జడ్జి కొడుకు అనుకో జడ్జి కొడుకు తప్పు చేసి జడ్జి కొడుకు పనిష్మెంట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ కొడుకు కొడుకుని పనిష్ చేయాలా మళ్ళీ పనిష్మెంట్ చెడ్డ కాపాడాలా జడ్జి కాపాడలేడు ఎందుకంటే లాయర్స్ ఉన్నారు అక్కడ అందరు కొట్లాడుతున్నారు అట్లంటే ఫ్రీగా నువ్వు ఎవరు తెస్తా కొడుకుని అంటారు కాబట్టి జడ్జి తనంతట తానే పనిష్మెంట్ పొందాల్సి వస్తుంది ఎట్లా పనిష్మెంట్ పొందుతున్నాడు నేనే నా కొడుకు పక్షంగా నేనే ఫైన్ కడతా ఇప్పుడు నువ్వు కడుతున్నాట్టు నువ్వు పోయి కడుతున్నట్లు నువ్వే పోయి ఫైన్ కడుతున్నావు నీ కొడుకు పక్షిన్ని కొడుకు కట్టాలి యాక్చువల్గా ఫైన్ కానీ నీ కొడుకు పక్షాన నువ్వు కడుతున్నావు అదే జరిగింది ఇక్కడ కృపా సత్యం కిస్ చేసుకోవడం అంటే యేసు రావు తనే తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి ఎవరి కొరకు పిల్లల కొరకు తన పిల్లల కొరకు ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఆయన సమస్త సృష్టికి సర్వాధికడుంది కదా దానికి మీద మూడవ వచనము మూడవ వచనంలో కలిగి ఉన్నది అన్నియు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండేను ఆ జీవము లేకుండా కలగలేదు కాబట్టి సమస్తము ఆయన మూలంగా కలిగింది కాబట్టి అది అయినది మనమంతా ఆయన సృష్టి ఆయన సొత్తు కాబట్టి మనకి సొల్యూషన్ ఇవ్వడానికి కొరకు మనకి సమాధానం ఇవ్వడానికి కొరకు అలా చూపిస్తుండ వాక్యం సరే గ్రంథం కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయం ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల కీర్తన గ్రంథము నూట పదవాధ్యాయం మొదట వచనం చూడండి ఇక్కడ దావిదు రాజు మాట్లాడుతున్న వాక్యం ఇది ఏమన్నా మాట్లాడుతున్నాడు ప్రభు నా ప్రభుతో అంటే ఇక్కడ ఇద్దరు ప్రభులు ఉన్నారు ఏ ప్రభు ఎవరు అనేది మనం కలవాలి కదా ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అంటున్నాడు కాబట్టి ఎవరు గురించి ఎవరు మాట్లాడుతున్నారు మనం ధ్యానించాలి వ్యాఖ్యలు ఎప్పుడైనా ఇంతకుముందు సో ఇక్కడ ఇంగ్లీష్లు ఏముంది ఎవరైనా చూస్తారా ఇంగ్లీష్లు సాంగ్స్ వన్ వన్ chapter 1 10 verse 1 the lord said unto my lord ha correct right line ha the the right stool ha kaabati right hand anangadi separate chestunam బట్ గ్రామర్లో వాట్ ఈస్ రైట్ హ్యాండ్ అనేది నేను తెలుస్తేనే కదా రైట్ హ్యాండ్ అంటే నిజంగా రైట్ హ్యాండ్ కాదు ఇప్పుడు ఒక దాదాని పట్టుకోండి ఈయన నా రైట్ హ్యాండ్ అంటాం అంటే అర్థమేంది ఒక బలవంతుని పట్టుకొని ఈయన నా రైట్ హ్యాండ్ బాయ్ నా కొడుకు నా రైట్ హ్యాండ్ అంటాం అర్థమేంది అని అర్థం నిజంగా రైట్ హ్యాండా కాదు కదా కాబట్టి ఇక్కడ యహోవా దేవుడు తన కుమారం గురించి మాట్లాడుతుంది ఇక్కడ అన్న విషయం వ్యాఖ్య కాబట్టి ఇద్దరు ప్రభువులు ఇక్కడ చెప్పండి ప్రభు అక్కడే కదా ఫిలిపిన్ రాష్ట్రపతి చూస్తాం లాడ్ వన్ బట్ ఇక్కడ ఎందుకు రెండు నీ మైండ్లో రెండు కనిపిస్తున్నాయి కానీ నాకేం కనిపిస్తలేదు ప్రభు నా ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు తండ్రి కూడా కుమారుడు గురించి సంభాషిస్తున్నాడు అక్కడ అర్థం ఏది కుమారుడు ప్రభు అని సంభాషిస్తున్నాడు తండ్రి వాల్స్ టూ కాదు ఓన్లీ వన్ కాబట్టి హెబిల్ రాష్ట్ర పత్రికలో చూడండి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు హెబిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము తండ్రి కుమారుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయం ఇక్కడ చెప్పబడింది చూడండి హెబిల్ పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి ఏలైనగా నీవు నా కుమారుడవు నేను నేడు నేను కనియున్నాను క నేను ఆయనకు తండ్రి నయ్యుందును ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలలో ఎవరితో ఎప్పుడైనా చెప్పానా మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతుని మరణరపించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెబుతున్నాడు దేవుదూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి ఎవరికి నమస్కారం చేస్తాం మనుషులకు జయం కదా నమస్కారం మనుషులను పూజించాం కాబట్టి దూతలు అందరూ ఆయనకి నమస్కారం చేస్తారంట ఆయనను పూజిస్తారంట వాక్యం ఇప్పుడు చూడండి తండ్రి ఏ గురించి ఏమని మాట్లాడుతుండ ఎనిమిదో వచ్చినంలో చూడండి అగ్ని జోళలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురిచి చెప్పుచున్నాడు కాని తన కుమారుని గురించి అయితే ఏమని చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా వినండి తండ్రి కుమారుని గురించి ఏం మాట్లాడుతున్నాడు వర్స్ ఎయిట్ లో దేవా అని సంబోధిస్తున్నాడు తండ్రి కుమారుణ్ణి గాడ్ అని సంబోధిస్తున్నాడు చూడండి దేవ నీ సింహాసనము నిరంతరం అని నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తలంతో అభిషేకించాను రెండు సార్లు దేవును దేవుడు దేవుడు కాబట్టి ఏ దేవుడు ఏ దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి తండ్రి కూడా కుమారుణ్ణి దేవుడితోనే సంబోధించిండు డైరెక్ట్ దేవా అని సంబోధిస్తున్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి తండ్రి ఇక్కడ చెప్పిండు తండ్రి చెప్తున్నాడు అక్కడ అంటే తండ్రి సెపరేట్ సన్ సెపరేటా ఈ రీతిగా చూస్తే దీని ప్రకారంగా ఏరుగు కాదు మనకు తెలుసదు ఆయననే తండ్రి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూపిస్తాను చూడండి కొన్ని విషయాలు మళ్ళా ఆయన ఏ రీతిగా సృష్టికర్త అన్న విషయాలు కొన్ని చూసినాక తర్వాత మీకు ఆయన గురించి మాట్లాడతాను చూడండి ఐదు రోమింగ్ రాష్ట్ర చాలా ముఖ్యమైన వాక్యాలు ఇప్పుడు మనం మిస్ కావద్దు ఎందుకంటే మనకున్న డౌట్స్ అన్ని ఇక్కడే క్లారిఫై కావాలా రోమింగ్ రాష్ట్ర పత్రిక పదకొండవ చూడండి పౌలు ఏసు గురించి ఏమని మాట్లాడుతున్నాను ఎందుకంటే పౌలు ఎప్పుడు కూడా ఏసు రావు చిన్న చూపి చూడలేదు ఆయన రైటింగ్స్ లో ఎక్కడు కూడా ఆయన సెకండ్ పర్సన్ లాగా చూపించలేదు కాబట్టి పదకొండవ వచనం పదకొండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఆయన గురించి చెప్పబడుతుంది పౌలు మాట్లాడుతాడు ఏమని ముప్పై ఆరో వర్షంలో గురించి ఆయన మూలమునకు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి ఆయనకు మహిమ కలుగునుగాక యుగ యుగములకు ఆయనకి మహిమ కలుగునుగాక ఎందుకు కలుగునుగాక ఆయన మూలము నకును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి త్రీ పాయింట్స్ అక్కడ కాబట్టి ఆయన మూలంగా తర్వాత ఆయన ద్వారా ఆయన నిమిత్తం ఆయన మూలంగా జరిగినాయి ఆయన ద్వారా జరిగినాయి ఆయన నిమిత్తం జరిగినాయి అంటే ఆయన కోరికే మొత్తం ఆయన కోరికే ఇంకా సెపరేట్ ఏం లేదు ఈ వాక్యాన్ని నువ్వు వదిలేసి ఇంకో వాక్యం అంటుకుంటే ఇది వదిలేసినట్లే రెండు వాక్యాలని కరెక్ట్గా అలైన్ చేసి చదివితేనే అర్థమవుతుంది ఈ వాక్యని రిజెక్ట్ చేసి ఇంకొక ఆ వాక్యాన్ని అక్సెప్ట్ చేయడానికి వీలెందు వాక్యం వాక్యాన్ని హార్మొనైజ్ చేస్తుంది సమాధాన పరిస్థితి కాబట్టి అట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు యూహానుభక్తుడు యేసుకురావుని తండ్రితో పోల్చి మొదటి నుంచి వాక్య రూపండు ఆయననే దేవుడు అని చెప్పేసి ఇంకొకసారి ఆయన దేవుడు కాదని చెప్తాడా చెప్పాడు పౌరులు కూడా అంతే మూడు రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయంలో ఎంత తేటగా చెప్తుండ సమస్తము ఆయన ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన ఆయన నిమిత్తము అంటే ఆయన కొరికే సమస్తం ఆయన మూలంగా ఆయన ద్వారా ఆయన నిమిత్తమే చేయబడ్డాయి అని అంత తేటగా చెప్తున్నాడు అదే మనము కొలసల పత్రికలను చూస్తాం కొలసల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం కొలసల పత్రిక మొదటి అధ్యాయము వర్స్ ఫిఫ్టీన్ ఇది చాలాసార్లు మనం ధ్యానించడం ఆయన అదృశ్య దేవుడు అంటే దేవుడు కళ్ళకి కనిపించిన దేవుండదని అదృశ్య దేవుడు ఆయన ఎవరు తండ్రి అదృశ్య దేవుడు కాబట్టి ఈయన ఎవరు ఏసర ఆయన అదృశ్య దేవుని స్వరూపం స్వరూపం అంటే కంప్లీట్ రేడియంట్ ఇమేజ్ కంప్లీట్ ఇమేజ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది కంప్లీట్ ఇమేజ్ అని ఇక్కడ అదృశ్య దేవుని అంటే కండ్ల కనిపించిన దేవుని స్వరూపం ఎక్కడ ఉంటాడు తండ్రి తండ్రి ఎవరు కనిపించలేదు కదా అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి చూడండి సర్వ సృష్టికి సర్వ సృష్టికి పర్లోకం కంటే ముందట్టి చిన్నవాడు సర్వ సృష్టికి ఆదేశంభూతుడు అంటే హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆయనకి ముందు ఎవరు లేరు ఆయనకు ముందు ఎవరు లేరు అంటే ఎట్లా అంటావు అంటే నువ్వు ఈ వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టు ఆయనకు ముందు ఎవరు లేరు ఇక్కడ ఉంది చాలా తేటగా అంటే ఎవరు మళ్ళీ ముందు ఎవరు లేరు అంటే ఎవరు లేరు మళ్ళీ ఆయననే ఫస్ట్ అందుకే అన్నాడు అంత ధైర్యంగా చెప్తున్నాడు మోసి అడినప్పుడు నేను తిరిగి పోయి అన్నప్పుడు ఇస్సల్ ఫలు అడుగుతాను హూ ఆర్ యూ నేను ఏం చెప్పాలని ఈ పేరు అంటే ఆయన పేరు చెప్పండి ఆయాం అన్నాడు ఆయాం ఆయా అన్నాడు ఆయాం అంటే తెలుసా గ్రామర్ అందుకు గ్రామర్ అవసరం ఆయాం అంటే ఇంకా వేరే వాళ్ళ తనకి పోల్చలేదు ఆయాం అంటే నేనే ఇంకా నేను ఇంకౌంటర్ పోల్చుకాలను పోల్చలేదు అందుకు ఆయాం అన్నాడు ఏం పేరు చెప్పాలంటే పోయి చెప్పు ఆయాం ఆయా నేను ఉన్నవాడను ఆయాం అంటే నేనే నేను ఉన్నవాడను అని అర్థం కాబట్టి నా తర్ ముందు ఎవడు నా తర్వాత ఎవడు లేడు ఎవరు అంటున్నారు మోసే కాలంలో తండ్రి అంటున్నాడు కానీ ఇక్కడ ఏసు గురించి పౌలు ఏమంటున్నాడు కొలసీ రాష్ట్ర పత్రికలు మొదటి ఉన్నవాడు ఆయనకు ముందు ఎవడు లేడు అన్నప్పుడు అక్కడ మోసేతో మాట్లాడుతుడు ఆయాం అని ఇక్కడ కూడా ఆయా ఆయననే అని క్లియర్ గా చెప్తు పౌన్ కాబట్టి పౌరులో ఏ కన్ఫ్యూజన్ లేదు పౌరు రైటింగ్స్ లో కన్ఫ్యూజన్ మనకు ఉంది ఎందుకంటే మనం అంతగా చదువుకోలేదు దాన్ని డీటెయిల్డ్గా కాబట్టి ఇప్పుడు చూడండి ఫిలిపి రాసిన పత్రిక ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నేను రికార్డింగ్ చేసిన కాబట్టి మీరు తర్వాత చూసుకోవచ్చు లేదంటే మీరు రాస్తే వాక్యాలు చూడండి ఫిలిపి రాసిన పత్రిక ఐదవ వచనం నుంచి చూడండి కొలసికి ఒకటే వాక్యం చెప్తుండు ఆయన అదృశ్యదేవుని స్వరూపం అని మొదటి నుంచి ఉన్నవాడనే అదే రీతిగా రోగి రాష్ట్ర పత్రికలో చూసినాము ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినాము ఫిలిపిల రాష్ట్ర పత్రికలో చూస్తున్నాము రెండవ అధ్యాయము ఆయిదవ వర్షం చే క్రీస్తు యసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఇప్పుడు చూడండి ఆరో వర్షంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి పదము గ్రామేటికల్లీ అర్థం చేసుకోవాలి స్వ అంటే ఏంటి సంపూర్ణం కంప్లీట్ స్వరూపం అంటే కంప్లీట్ స్వరూపం అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇమేజ్ అక్కడ ఏముంది ఇంగ్లీష్లో ఏముంది చదువు క్రీస్తు కలిగిన మనసు అంటే అదే అర్థం ఏంద మనసు ఆరో వర్షంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడీ ఇప్పుడు చెప్పండి పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నట్టు అంటే కండకు కనిపించని దేవుని యొక్క స్వరూపమైన తర్వాత చూడండి ఏసుల గురించి పౌలు ఏం మాట్లాడుతుండే ఫిలిపి సంఘానికి అక్కడ వాళ్ళకి కన్ఫ్యూజన్స్ వచ్చినాయి ఫిలిపి సంఘంలో ఈ లెటర్స్ ఎందుకు రాసి అంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది నీకు నా తండ్రిని పూజించాలి యేసుని పూజించాలా వాళ్ళిద్దరు సెపరేట్ కాదు అని రుజువుపరచడం కొరకు ఆయన ఇంత కష్టపడి రాసిండి ఇక్కడ నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా కాబట్టి పౌలులో ఎక్కడ నాకు డిఫరెన్స్ కనిపించలేదు మనం చూస్తున్నాం డిఫరెన్స్ దాట్స్ అంతే ఇక్కడ ఏము చూడండి ఎంత తేటగా క్రీస్టియస్ మీకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు దేవుడయి కూడా దేవునితో సమానమైన ఎంత తేటగా చూడండి దేవునితో సమానమై కూడా ఆ యోగ్యతని విడిచిపెట్టవచ్చండి నీకు నా కొరకు నీ ఎంత తేటగా ఉంది అక్కడ అంటే పౌల మైండ్ లో మొదటి నుంచి ఏసేడా ఉంది కదా ఇన్ని పద్యాలు చూసినాం మనం ఇప్పుడు రోముల రాష్ట్ర పత్రిక చూసినాము పొలేషియన్స్ చాపటర్లు చూసినాము ఫిలిపీన్స్ చాపత్ర చూస్తున్నాం హెబుల్ రాష్ట్ర పత్రికలో చూసినాము కదా చాలా తేటగా ఉంది అయితే ఇప్పుడు చూడండి అపోస్ల కార్యంలో చాలా తేటగా ఉంది ఈ అంటే అపోస్ల కార్యం రాసేది ఎవరు మీకు తెలుసా ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా చెప్పగలరా లూకాని లూకా సువార్థికుడు రాసి అపోస్తల కార్యం లుక లూకా సువార్థికుడు ఎక్కడ వాడు ఆయన గ్రీసు దశిస్తుడు లూకా సువార్థికుడు ఆయన జూ కాదు యూదుడు కాదు ఒక అన్యుడ యూని రక్షణ పొంది వీళ్ళు అపోస్తలు పోతుంటే వాళ్ళతో పాటు సేవకు వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనులు అక్కడ జరుగుతున్న కార్యాలన్నీ ఆయన రాసేవాడు లూకా అనేవాడు ఒక డాక్టర్ ఒక డాక్టర్ అయ్యండి డాక్టర్ జాబ్ మానేసి వీళ్ళతో పాటు సేవకు వెళ్ళి ఆయన రాసింటి వాక్యాలు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా లూకా కాబట్టి లూకా ఎట్లా అర్థం చేసుకున్నారో చూడండి దేవుణ్ణి అపోస్ట్ల కార్యము ఇరవై అధ్యాయం ఈ వాక్యం నీకు అర్థం కాకపోతే వేస్టే ఇంత ప్రయాసపడి మనం వేస్టే ఇరవై ఎనిమిదో చూడండి ఇరవై అధ్యాయం దేవుడు తన స్వరక్తం సంపాదించిన తన సంఘమును కాగితకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ గూర్చియు నందు మట్టుకు మీరుచియు జాగ్రత్తగా ఉండు ఇది హెచ్చరిక అది వార్నింగ్ ఇప్పుడు నేను చెప్తున్నారు చూడండి మీరు చదివినారు గానీ మీకు మైండ్కి తట్టలేదు అది నేను చెప్పేట బైబుల్లో ఎక్కడన్నా దేవుడు తన తానే సంఘం కొరకు రక్తం చిందించిడా తండ్రి సంఘం కొరకు రక్తం చిందించిడా సంఘం అంటే పిల్లలు ఆ సంగం కొరకు ఎవరు రక్తం చేదించరు ఈ వాక్య ప్రకారంగా దేవుడు ఉంది కదా ఎవడా దేవుడు తండ్రి ఎవరు తేటగా లేదా ఎవరు రాస్తున్నారు లూకా లూక రాస్తున్నాడు లూకా సువార్థకం కూడా బాగా అయిపోయింది హైలీ క్వాలిఫైడ్ ఫెలో హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో ఇలిటరేట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇలిటరేట్స్ కూడా ఉన్నారు ఇలిటరేట్స్ కూడా అర్థం చేసుకోలేదు హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యండి ఆయన యేసు రావుని దేవునితో ఎంత తేటగా చూపిస్తున్నాడు ఇంక ఇదే నీకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పండి ఇవి విడిచిపెట్టి ఇంకేవో వాక్యాలు అంటే ఇప్పుడు చాలా మంది అంటారు పైన ఒక వాక్యం కింద ఒక వాక్యం అంటే మళ్ళీ నువ్వు కూడా అంతే పైన ఒక వాక్యం కింద ఒక వాక్యం ఇవన్నీ ఇట్ల పైన మిస్ అయితే ఇప్పుడు నేను ఏ వాక్యాలు చూపించినా కనీసము పైన పదో పదో వాక్యాలు చూపించాను ఇప్పుడు చూపిస్తాం అని కొన్ని చూడాలి యోహానుసువార్త యోహానుసువార్త ఎనిమిదవ అధ్యయని యాభై ఆరవ వచనం చూడండి యేసు ప్రభు ఇస్ ఫాదర్తో మాట్లాడుతు అక్కడ యాజకులతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుండో యాభై ఆరవ చూడండి ఏమని ఎట్లా సంబోధిస్తున్నాడు యువర్ ఫాదర్ అంటున్నాడు మీ తండ్రి అబ్రహాము అంటే యేసు ప్రభుకి అబ్రహాము తండ్రి కాదు మీరు అట్లా అర్థం తీసుకోలేదు యేసు ప్రభుకి యేసు గాని అబ్రహాముకి అబ్రహ్ నా నాకు తండ్రి కాదు మనకి అందరికి విశ్వాసానికి జనకుడు అంటాం కదా విశ్వాసానికి జనకుడు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటాం అబ్రహా మనకి ఫాదర్ అట్లనే జూస్ కి అరబ్స్ కి కూడా ఫాదర్ అయినా మూడు మూడు విశ్వాసాలు ఉన్నాయి ఇక్కడ క్రైస్తవ విశ్వాసం ఉంది యూ మతం ఉంది ఇస్లాం మతం ఈ మూడు మతాలకి మతస్థులకి ఆయననే ఫాదర్ అబ్రహాం కానీ ఈశ్వరం అంటుండడు నాకు కాదంటున్నాడు చూడండి ఎంత తేటగా యాభై ఆరో వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించెను అంటే మీ తండ్రి అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు నాకు తండ్రి కాదని మీకు తండ్రి అన్నప్పుడే అర్థం కావాలి యూదులకి అర్థమైంది యూదులకి నీకు నాకు అర్థం కావట్లేదు హండ్రెడ్ చూడండి ఎందుకు అర్థమయ్యింది వాళ్ళకి వాళ్ళకి చాలా చీటగా అర్థమైంది ఏమనంటే మీ తండ్రి అని ఎందుకు సంబోధించాడు అంటే నీకు తండ్రి కాదా అని మనం అడిగినాల్సింది కదా అక్కడ ఖచ్చితంగా అడిగిండాలా కానీ మనకు లేదా అడిగినట్లు హిడన్ ఎవిడెన్స్ ఉంది అందుకే వాక్యాన్ని అందిస్తేటప్పుడు నీకు ఆత్మీయని అడిపి అందుకే అవసరం అబ్రాహము అట్లా సంబోధిస్తుండ అబ్రాహ్కి నేను అబ్రాహం నాతో తండ్రి కాదు అబ్రామ్ కి ముందు నేను ఉన్నవాన్ని ఎప్పుడైతే చూపిస్తున్నాడు అంటే మీ తండ్రి అంటే నా కాదు మన తండ్రి అనొచ్చు లేకపోతే కాబట్టి గ్రామటిక్ గ్రామర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అర్థమవుతుంది మీ అన్నప్పుడు మీకే తండ్రి కానీ నా దారు లేకపోతే మన తండ్రి అంటుండే యువర్ ఫాదర్ అవర్ ఫాదర్ తేడా డిఫరెన్స్ లేదా కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతనని మిగులా ఆనందించను అది చూచి సంతోషించను ఎక్కడ సంతోషించి చెప్పండి ఎవరన్నా పాత నిబం కాలంలో అబ్రాహం దగ్గరికి యేసు ప్రభువు రావడం మనం చూస్తాం మిల్కి శతక్ క్రమము అన్న విషయానికి నేర్చుకుంటాం మనం తెలుగు పత్రికలో ఆయన ప్రధాన యాచకుడు అంటే అందరికంటే పైన ఉన్నవాడు అని చెప్తున్నాడు చీఫ్ మినిస్ట్ కదా ఇప్పుడు చూడ ఏడవలో అందుకు యూదులు నీకు ఇంకా నువ్వు లేవే నీవు అబ్రాహాను అబ్రహాను చూచితి అని అనేత చెప్పగా ఏమన్నా చూడండి యాభై ఎనిమిదో వస్త్రంలో ఎస్ అబ్రహా కొట్టగా మునిపే నేను ఈ విషయం మీకు అర్థం కావాలి ఎందుకంటే గ్రామర్ నేను అన్నప్పుడు ఆయామ్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వేపుల్స్ లో ఆం అనే ఉంటుంది చూడండి ఆయాం అన్నప్పుడు మూషతో చెప్పిన మాట అది ఆయాం ఆ అంటే నేను నేను ఉన్నవాడను యేస్ ప్రభు అట్లా మాట్లాడుతున్నాడు అబ్రహాం బాస్ ఆయాం ఆయా అని ఎవరంటారు ఈశ్వరావు అంటాడు పాత నిబంధన కాలంలో ఎవరన్నారు తండ్రి అన్నాడు కాబట్టి ఇప్పుడు నీకు అర్థం కాల గ్రామేటికల్ గా ఆయాం అంటే ఎవరి గురించి మాట్లాడబడింది తర్వాత ఏమైంది చూడండి ఆయన ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం నాన్ క్రిస్టియన్స్ కి అర్థం కాలేదు క్రిస్టియన్స్ కూడా అర్థం కదా తెలుసు కానీ యూదులకు అర్థమైంది వాక్యం చూడండి ఏం అర్థమైందో యేసు అబ్రహాము పుట్టగా మునిపోయి అని మీతో నిశ్చేమగా చెప్పచ్చున్నాను ఎందుకు డౌట్ నీకు కాబట్టి యాభై తొమ్మిదవ వాళ్ళ రియాక్షన్ ఆయా బిఫోర్ అబ్రహాం అని చెప్పినప్పుడు యూదులు రియాక్ట్ అయిందో చూడండి అక్కడ కాబట్టి వారు ఆయన మీద రుగుటకు రాళ్ళు ఎత్తిరి ఎందుకు ఎత్తి చెప్పాడు రియాక్షన్ అది ఎందుకు ఎందుకు వేయాలనుకున్నాడు రాళ్ళు దేవుడని దేవుడు అని చెప్పుకుంటుడు అంటే దేవుడు కదా దేవుడు అని కాబట్టి రాళ్ళు దేవదూషణ చేస్తున్నాడు వీడు అందరా రాళ్ళు అందుకు రువీరాయన మీరు చెయ్యడానికి సిద్ధపడే మీకు అర్థమవుతుందా వానికి అర్థమవుతుంది యూదునికి ఎందుకంటే వాణి టైమ్ లో ఇట్లనే ఉండే వాక్యం మన దగ్గరకు వచ్చినప్పటికీ అట్లా అర్థం కావట్లేదు మనకి ఎందుకంటే మనకి ఆ కల్చర్ తెలియదు కదా ఆ సంస్కృతి తెలియదు వాళ్ళ కల్చర్ వాళ్ళ కాంటెక్స్ట్ వేరే మన కల్చర్ మన సంస్కృతి మన కాంటెక్స్ట్ వేరే ఎప్పుడు మన అర్థంలోకి మనం చూస్తున్నాం కానీ వాని అర్థంలోకి వెళ్ళి ఎందుకంటే కాలంలో రాయబడింది ఈ వాక్యం ఆయామన్నప్పుడు ఖచ్చితంగా అది యోహోవా సంబంధించింది అంటే డౌట్ లేదు నీకు గ్రామాటికల్ నాకైతే డౌట్ లేదు సరే ఎవరైనా చెప్తే ఇంకేమైనా ఉందేమో నేర్చుకోవడానికి నేనేం డౌట్ పడాను ఎట్టి పర్సన్ డౌట్ పడాను ఎందుకంటే ఆల్రెడీ అవి డిక్లేర్డ్ ఎంతో పాటలు పాడతారు నిన్న కూడా నిన్న మనం అక్కడ ప్రాంతానికి వెళ్ళినాం కదా విలేజ్కి నిన్న నిన్న మీరు లేరు సిస్టర్ ఉండే కదా సండే అక్కడ చీల్కూర్కి వెళ్ళినాం మేము అక్కడ వాళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి పాటలు నాకు ఆ పాటలు వచ్చు ఇంకా చిన్నప్పటి చిన్న పాడిన పాటలు తక్కిన వాళ్ళకి వస్తలేవు ఆ పాటలు అక్కడ నేను చాలా సంవత్సరాలు పాటలు పాడినా కాని అది 1926 ట్వంటీ సిక్స్ రాయన రాయబడిన పాటలు అవి నైన్టీన్ నుంచి రాయబడ్డ పాటలు అవి ఆంధ్రప్రదేశ్ కీర్తనది అంటే మన ముత్తాతలు ఒకవేళ ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే వాళ్ళు పాడేవాళ్ళు ఆ పాటలు అంటే థర్డ్ జనరేషన్ అంటే మనం ఫోర్త్ జనరేషన్ అంటే నైన్టీన్ ట్వంటీస్ అక్కడ ఆ ఆ లిరిక్స్ ఆ పదాలు నేను చూస్తుంటే అక్కడ ఆశ్చర్యంగా ఉంది పదాలు జనక సుత శుద్ధాత్మ గనదేవా అంటే నైన్టీన్ ట్వంటీస్ లో తెలుగు పర్ఫెక్ట్ సాంస్క్రిత్ పదాలతో ఉంటది జనక సుత శుధాత్మ జనక అంటే తండ్రి సుత అంటే సుతుడు అంటే కుమారుడు శుద్ధాత్మ అంటే పరిశుధాత్మ ఈ మూడు ఒకటే శుతీపబడనుగా కానీ నైన్టీన్ ట్వంటీస్ రాసిన అంటే ఆ కాలంలో కూడా వాళ్ళకి అర్థమైంది టూ థౌజండ్ క్రియస్ క్రితం రాయబడ్డ ఈ వాక్యం వాళ్ళకి అర్థం అవుతుంది మనకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం వేరే అదాలతో చూస్తున్నాం హండ్రెడ్ ఖచ్చితంగా మనం వేరే అదాలతో చూస్తున్నాం ఇప్పుడు నేను ఎన్నో చూపిస్తున్నాను తర్వాత నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను ఆ వాక్యం తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు నోరు జరవద్దు ఎందుకంటే దానికి మీరే సాక్షన్ ఎక్కడ కూడా దేవుడు తన సంఘం కొరకు రక్తము క్రయదారంగా పెట్టినట్లు మనం చూడండి కేవలం అపోస్త కార్యంలో ఇరవై అధ్యయంలో లూకా సువార్త ఇప్పుడు చూపించినట్టే మనం చూస్తాం ఇప్పుడు చూడండి యేషా గ్రంథాలు వరకు చూపిస్తాను మీకు నేను యేష గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వర్షంలో ఇంత తేటగా దీనికి దీన్ని రిజెక్ట్ చేయడానికి నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా రక్షణ పోగొట్టుకుంటున్నాము పరిశీలించుకోవాలా యేషా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐజయ చాప్టర్ నైన్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నైన్ వర్డ్ సిక్స్ ఏలేనగా మనకు శిశువు పుట్టాను కాబట్టి ఈ శిశువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త ఆయన దర్శనంలో ఎవరు ఈ శిశువు డిసెంబర్ వస్తే తెలుసు మీకు అందరికి ఈ శిశువు గురించి ఎందుకంటే క్రిస్మస్ సీజన్ లో ఇదే వాక్యాలు ప్రతి చర్చ సహా చెప్తా ఉంటారు సరే మనం అవన్నీ చెయ్యం క్రిస్మస్ పండగలన్నీ మనం సెలబ్రేట్ చేయం కాబట్టి మనకు అవసరం లేదు బట్ ఈ వాక్యం మనం ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగరించబడును శిశువు పుట్టాను కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఏ రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యం తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన టైటిల్స్ ఇవన్నీ తర్వాత బలవంతుడైన దేవుడు మైటీ గాడ్ ఆ శిశువు మైటీ గాడ్ చాలా తేటగా ఉంది తర్వాత ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తర్వాత ఇంకా మనకి ఇంకేమీ అవసరం ఆయననే నిత్యుడు నిత్యుడవు తండ్రి నిత్యుడట తెస్తారు మీకు నిత్యుడు నిత్యుడు అంటే నిత్యం ఉండేవాడు మొదటి నుంచి ఇక మీదట ఉండేవాడు శాశ్వతంగా ఉండేవాడు నిత్యుడు అంటే ఎవర్ లాస్టింగ్ ఇంగ్లీష్ లో ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఆయన పేరు కాబట్టి నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడే పెట్టబ అదే వాక్యాన్ని మనము మతేసు వార్తలకు వచ్చినప్పుడు చూస్తాం చూడండి మీరు అనొచ్చు ఇక్కడ ఒక జగ ఉంది అక్కడ ఇంకోలాగా ఉంది ఏంటి మత వార్తకు మొదటి అధ్యాయం ద గాస్కు అకార్డింగ్ టు మాథ్యూస్ చాప్టర్ వన్ మీకా గ్రంథంలో ఉన్న ప్రవచనం గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మతేస వార్తలో ఇరవై రెండవ వర్షంలో ఇరవై ఒకటో అసం ఆమె యొక్క తన ప్రజలను వారి పాపములను ఆయనని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు ఆయన కాబట్టి ఇక్కడ యేసు పేరు పెట్టమంటున్నాడు తర్వాత ప్రవక్త ఏమంటున్నాడు ఇరవై మూడవ ఇరవై ఇదిగో కన్యక గర్భవతి కుమారి ఆయనకు హిమానియల్ అనే పేరు పెట్టుదురు ఇక్కడ యేసు అని ఉంది పైన కింద ఏముంది మన రెండు నేమ్స్ ఎట్లుంటాయి అంటే నువ్వు చదువుతుంది తప్ప నేను చూసిన ముస్లింస్ చే చాలా ప్లేసెస్లో ముస్లింస్ రైజ్ చేస్తారు చూడు మీ బైబుల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఇది దేవుని ప్రేరేపించిన ప్రేరేపణ చేత రాయబడింది కాదని ఏసన్ ఒక జగా ఉంది అదే అధ్యాయంలో ఒక వచనంలో ఏసన్ ఇంకొక వచనంలో హిమానుంది నువ్వు ఎట్లా అర్థం నువ్వు డిఫెండ్ చేసుకోవాలని నీ వాక్యాన్ని నువ్వు డిఫెండ్ చేసుకోకుండా దేవుని వాక్యం ఖచ్చితంగా డిఫెండ్ అవుతుంది ఒకవేళ నేను ఫెయిల్ అయినా నేను ఫెయిల్ కాను ఒకవేళ నేను ఫెయిల్ అయినా వాక్యం ఫెయిల్ కాదు ఎందుకంటే నేను నీకు పోయామై నాకేం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ నాకు ఒక రికగ్నిషన్ రావాలా నాకు ఇంపార్టెంట్ నేమ్ రావాలంటే ఐఆర్ నాట్ కదా ఆయన రికగ్నైజ్ కావాలా నేను ఇండివిజువల్గా గుర్తింపు పోదని ఎప్పుడూ ప్రయాసపడలేదు అటువంటి ప్రయాసాల నుంచి బయటకు ఎందుకంటే నంబర్ టూ పొజిషన్కి ఎదిగిన నేను ప్రీవియస్ ప్లేస్లో అంతే కదా నంబర్ టూ లెవెల్ ఒకటి నేను నంబర్ టూ నుంచి బయటకు వచ్చేసిన నేను వస్తాడా ఎవరు రాడు రిలీజియస్గా ఉండేవాడు రాడు బట్ నేను వచ్చేసిన ఎందుకు నాకు తెలుసు ఇట్స్ వేస్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దోస్ పొజిషన్స్ అని మనం అట్లా రికగ్నైజ్ పొందడానికి వీలదు మనుషులు మనం రికగ్నైజ్ చేస్తున్నారు ప్రముని గారు దే షుడ్ రికగ్నైజ్ హిమ్ ఈ వాక్యంలో పీపుల్ అతన్ని గుర్తుపట్టాలా కానీ మన వ్యక్తిగతంగా నిన్ను నన్ను వాడు గుర్తుపట్టే నువ్వు నేను వాడు పుత్తరలో కలిగి కడిచిపోతాం కదా మట్టిలో మట్టిలకే వచ్చినాం మట్టిలకే పోల్సిందే కదా బట్ ఆయన రికగ్నైజ్ కావాలా కాబట్టి యేసు అన్నప్పుడు అక్కడ అర్థం ఉంది ఏసు అంటే రక్షకుడు డిక్షనరీ మీనింగ్ వేసిన అక్కడ ఉంటుంది అక్కడ కూడా అక్కడే ఉంది యేసు అంటే రక్షకుడు ఇమ్మానియల్ అంటే ఏది అక్కడే ఉంది అక్కడ సార్ ఇరవై వచనంలో ఇరవై వచనంలో చూసిండ్రా భాషాంతరము అంటే ఇమ్మానియల్ అనే పదము హిబ్రూ పదం హిబ్రూ కాదు గ్రీక్ పదం ఇప్పుడే చూసి చెప్తా జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో తెలిసిపోతుంది అది గ్రీక్ పదమా లేక హెబ్రి పదమా చెప్పండి మత శువార్త 23. మూడు హిమానుయల్ గ్రీక్ వర్డ్ గ్రీక్ గ్రీక్ పదము జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఎట్లా ఓపెన్ చేసినాం కదా జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఏముందంటే రూట్ వర్డ్ జీ వన్ సిక్స్ నైన్ ఫోర్ ద టైటిల్ అప్లై టు ద మెసయా బాన్ ఆఫ్ ద వర్జిన్ జీసస్ వాస్ గాడ్ యునైటెడ్ విత్ మ్యాన్ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాసింది ఏమనుంది ఇక్కడ బికాస్ జీసస్ వాజ్ గాడ్ యునైటెడ్ విత్ మ్యాన్ అంటే మానవ శరీరం ధరించి వచ్చింది ఆయన గాడ్ మానవ శరీరం ధరించి వచ్చేసి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అంతా తేటగా ఉంది అండ్ షోడ్ దట్ గాడ్ వాస్ డెలింగ్ విత్ డెల్లింగ్ విత్ మ్యాన్ మనిషితో దేవుడు ఉండగలడు అని చూపించడం కొరకు అని చెప్తుండ్రు ఇక్కడ తర్వాత స్ట్రాంగ్ నంబర్స్ అనే ఇదే పదము ఇమ్మాన్యుల్ అనే పదము హెబ్రీలో కూడా ఉంది హీబ్రూ భాషలో హెచ్ సిక్స్ జీరో జీరో ఆఫ్ హీబ్రూ ఆజిన్ అంటే హెబ్రి పదం నుంచి వచ్చింది గాడ్ వితస్ క్యాపిటల్ జీనే ఉంది అక్కడ చిన్న జీ లేదు క్యాపిటల్ జీనే ఉంది ఎవిడెన్స్ దిడెన్స్ కదా ఇట్స్ వెరీ ఎవిడెన్స్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాయబడ్డది అది గాడ్ విథస్ ఇమ్మాన్యుయల్ ఎ నేమ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇమ్మాన్యుల్ అంటే ఏంటంటే దేవుడు మనకు తోడు అంటే రెండు డిఫరెంటా రక్షకుడు రక్షించి నీకు తోడుగా ఉంటాడు ఆ మెసేజ్ నీకు కన్వే కావడానికి వరకు ఆ రెండు పదాలు చూపిస్తున్నాడు దేవుడు అంటే ఏముందా డౌట్ నేనే కదా అట్లానే అర్థం తీసుకుంటాడు దానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు హై స్టడీస్ అసలే అవసరం లేదు మనకు కాబట్టి ఇమ్మానుయల్ అంటే అని క్లియర్ గా ఎవరు చెప్తున్నారు చెప్పండి ఇది ఈ వాక్యం దూత చెప్తున్నాడు పైనుంచి దిగొచ్చిన దూత చెప్తున్నాడు ఏంజిల్ కాబట్టి అర్థమవుతుందా ఎక్కడి నుంచి వచ్చింది దూత పైనుంచి వచ్చింది ఎక్కడి నుంచి తండ్రి దగ్గర నుంచి రావాలా కదా అర్థమవుతుందా ఇప్పుడు చూడండి మరికొన్ని నేను ఇప్పుడు చూపించాక తర్వాత అవి డౌట్స్ రావడానికి ఫీల్ నేను ఒక వాక్యం రోమి రాష్ట్ర పత్రికలో పౌరు చూపించిన వాక్యం చూపించాక యశ గ్రంథంతో ఇక్కడ నేను ఆపేస్తాను ఇప్పుడు టైం ఏమవుతుంది తొమ్మిది పద అవుతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ నేను వాక్యం ఆపేస్తాను వచ్చే వారం ఇవి కంటిన్యూ అవుతాయి ఇవి కంప్లీట్ అయినాకనే మనము నాకు తెలుసు ఎందుకు ఆరవ భూర స్టార్ట్ చేయలేకపోతున్నామో నాకు తెలుసు నేను మీకు చెప్పినా కూడా ఆరవూర సర్పంలకు సంబంధించిన బోధ ఇది కష్టము మనం స్టార్ట్ చేయడము కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పిన ప్రార్థన చేసేది నాకు తెలియదు కానీ నా గురించి ఎందుకంటే డైరెక్ట్ సర్పంలో సంబంధించింది కాబట్టి నాకు ఖచ్చితంగా డిఫికల్టీస్ ఉంటాయి ముందు పోలేండి నేను ఏదో రూపకంగా నాకు అడ్డంకులు వస్తూ ఉంటాయి వర్క్ ప్లేస్లోనే కానీ కుటుంబంలోనే కానీ ఉద్యోగంలోనే ఇంకెక్కడనే కానీ సోషల్ లైఫ్లోనే కానీ సెక్యులర్ లైఫ్లోనే కానీ ఆల్ ప్లేసెస్లో ఉంటుంది ఎందుకంటే సిక్స్త్ పూర్ అయిపోయిందంటే ఫినిష్ అనట్టే కదా మెయిన్ మెసేజ్ ఫినిష్ అన్నట్టే ప్రొఫెసీ దాని తర్వాత ప్రపంచమంత రక్తపాతము స్టార్ట్ అవుతుంది సిక్స్త్ పూర్ అట్ అవుతుంది ఎందుకంటే తేళ్లకి అధికారం ఇవ్వబడలేదు మరణం మీద హాని తలపెట్టడానికే ఉంది ఐదు నెలలు వారికి హాని చేయడానికి వాటికి ఆజ్ఞ ఆజ్ఞ దొరికింది కానీ చంపడానికి ఆజ్ఞ ఇవ్వలేదు కానీ సర్పంపులకు ఆజ్ఞ ఉంది మనం చూస్తాం ఆ వాక్యం సర్పంపులకు ఆజ్ఞ ఇచ్చింది చం మరణం మీద అధికారం ఇచ్చింది కాబట్టి మరణకాండ స్టార్ట్ గా పోతుంది మనం సిద్ధపడుతున్నాం తెలుసుకొని అంటే మనం సంతోషిస్తున్నాం కదా వాళ్ళు చనిపోబోతున్నది బాధ ఆ బాధ క్రీస్తు కలిగిన మనసు నిజానికి ఇష్టం కదా మనం మనసు అదే ఆ బాధ వాళ్ళందరూ మరణించబోతున్న బాధ ప్రభుకుంది కాబట్టి నీకు ఆ బాధ ట్రాన్స్ఫర్ కావాలా నీ హృదయంలోకి రావాల బాధ అందుకు నువ్వు సిద్ధపడుతున్నావు అయితే వాడు నీకు ఆ బాధ రానియడు ఆ బాధ రానియకుండా నిన్ను అటగిస్తున్నాడు వాడు అర్థమవుతుందా కానీ మనకు రావాల బాధ ఎందుకంటే ఆయన శ్రమలకుండా వెళ్ళిన వాడు మనం కూడా అదే శ్రమని రుచి చూసినట్టు చూడాలి బతుకు దేబ జీవితం దినదినము అని పాట వాడతారు దినదినము చనిపోతున్నాము అని పాట వాడతారు ఎప్పుడు చనిపోయినో దినదినం ఏ రోజు చనిపోయినో దినదినం చెప్పండి కాబట్టి ఆ అనుభవంలోనికి మనం రావాలా ఇప్పుడు చూడండి రోంగ రాష్ట్ర తర్వాత ఇంకా మనం ఆర్గ్యుమెంట్సే లివ్ వెన్ ద బైబుల్ స్పీక్స్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఓవర్ అంతేనా చూడండి రోగరాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం పావులు మాట్లాడుతున్నాడు ఇక్కడ చాలా తేటగా జాగ్రత్తగా చూడండి మూడవ వర్షం నుంచి ఏమంటున్నాడు పరశుదాత్మయందు నా మన సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇది నీకు అర్థం ఇవ్వాలంటే పరశుధాత్మ అభిషేకం నీకుండాలా అర్థమవుతుందా నీకు పరశుదాత్మ అభిషేకం లేకుంటే ఆయన దేవుడు పెట్టింది నీకు హోలీ స్పిరిట్ అవైటింగ్ లేదన్నట్టే క్లియర్ గా దీన్ని బట్టి చూస్తే ఈ వాక్యం ప్రకారంగా నేను చెప్తుంది కాదు ఈ వాక్యం అంటుంది మూడవ వసరంలో పరిశుధాత్మ ఎందు నా మన సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాం మనం జీసస్ గురించే కదా టెస్ట్ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపక ఉండరుదును ఇప్పుడు చూడండి నాలుగో అవసరంలో నాలుగో ఐదు నువ్వు జాగ్రత్తగా ధ్యానించకపోతే శాశ్వతంగా అది నీకు దూరం అయిపోతుంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రిజెక్ట్ చేస్తున్నావు రిజెక్ట్ చేస్తే నిజానికి ఎట్లా వస్తుంది రాదు కదా వీరు ఇస్రాయలీలు దత్తపుత్ర నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారీ స్వారు శరీరం ను బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను సర్వాధికారి అయిన దేవుడయుం నిరంతరము స్తోడయుడు ఆమెన్ చాలా తేటగా ఉంది ఇవే కాదు ఇంకా ఇన్ని పేజెస్ వాక్యాలు ఇవన్నీ అదే పేజెస్ ఒక సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ వాక్యాలు ఉన్నాయి డైరెక్ట్గా నేను వచ్చేవారు మావన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక్కటే చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా నైన్ ఫిఫ్టీన్ గ్రంథము నలభై అధ్యాయం ఇది ఏసులో సంబంధించింది మొత్తం నలభై అధ్యాయం అంతా ఏసుకు సంబంధించింది ఇందులో నువ్వు కొత్తగా రీసెర్చ్ చేసేది లేదు నువ్వు కొత్తగా కనుక్కునేది లేదు నేను కూడా మీకు వదర్శన చెప్తున్నాను నేనేం కొత్త కనుక్కోలేదు నేనేం కొత్తది కనుక్కోలేదు నేను కొత్తది కనుక్కోను ఎందుకంటే ఇక్కడ ఉన్నాయే చూస్తున్నాను నేను ఇన్ని సంవత్సరాలు చూడలేని ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అంతే డిఫరెన్స్ బట్ అవి లేవా టూ ఇయర్స్ నుంచి కదా పుస్తకం టూ ఇయర్స్ క్రితం రాయబడిన వాక్యాలు ఇప్పుడు నేను చూస్తున్నాను నలభై అధ్యాయం చూడ యశా గ్రంథము నలభై అధ్యాయము ఇది మొత్తము యేసుకులో సంబంధించిన వాక్యమే ఆ ప్రవక్త దర్శనంలో దీన్ని చూస్తున్నాడు ఏమని చూస్తుందో చూడండి మీరు మొత్తం ఇంటివనక చూడండి నేను కొన్ని చూపిస్తాను మీకు నేను పదో వచనంలో తండ్రి మాట్లాడుతున్నాడు ఈ దర్శనంలో పదో వచనంలో స్టార్ట్ చేస్తున్నాను నేను వాక్యం పదో వసనంలో ఏమని మాట్లాడుతున్నా చూడండి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు ఇప్పుడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నో వన్ బిఫోర్ మీ నా తరువాత ఏ దేవుడు ఉండడు నేను నేనే యోహోవాను నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు ఉందా వేరే రక్షకుడు ఉండడా మళ్ళు ఈశ్వర్ ఎంటే రక్షకుడు ఇదే వాక్యం ఇంకా అక్కడ పోవద్దు ఎక్కడ పోవద్ది వాక్యం తర్వాతనే పదకొండవ వస్తం చాలా తేటగా ఉంది యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే తండ్రి మాట్లాడుతుండవు నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు మళ్ళీ ఏసు అంటే రక్షకుడే కదా ఇందాక దూతనే చెప్తున్నాడు కదా రక్షకుడు అని మళ్ళీ ఏసు ఇక్కడ తండ్రి అంటున్నాడు నేను తప్ప వేరే రక్షకుడు లేడు అక్కడ చూస్తేనేమో ఏసు రక్షకుడు అని ఉంది మళ్ళీ ఏసు ఎవరు యహోవ ఎవరు ఇంత తేటగుంది కదా ఇంత తేటగా క్లియర్గా రాయబడితే తండ్రి మాట్లాడుతున్నాడు నేను తప్ప వేరే ఒక రక్షకు లేడని చూడండి పన్నెండవ ప్రకటించి వాడును నేనే రక్షించను నేనే ఎక్కడ ప్రకటించండి చెప్పండి తండ్రి ఒక్క స్థలంలో చూపించి తండ్రి ప్రకటించినట్లు వాక్యం ఏ స్లో వాక్యం తండ్రి ప్రకటించినట్టు ఎక్కడనే చూడండి వాక్యం ఓల్డ్ టెస్టిమెంటే కానీ న్యూ టెస్ట్మెంటే కానీ తండ్రి రోల్ అది నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన అవి రోల్స్ నేను ఒక తండ్రిని నా పిల్లలకి తండ్రిని మరి మా తండ్రికి నేను కొడుకుని కదా అవి రోల్స్ అది బట్ నాకు నేమ్ ఉంది నాకు నేమ్ ఉంది బట్ నాకు రోల్స్ కూడా ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఐఎమ్ బ్రదర్ ఆఫ్ సం సంబడి ఐఎమ్ సన్ ఆఫ్ సంబడి ఐఎమ్ ఫాదర్ ఆఫ్ సంబడి దోస్ ఆర్ రోల్స్ బట్ నేను ఒక్కడే కదా నేను ఒక్కడే ఐఎమ్ వన్ బట్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫాదర్స్ రోల్ ఐఎమ్ పర్ఫార్మింగ్ సన్స్ రోల్ ఐఎమ్ పర్ఫార్మింగ్ బ్రదర్స్ రోల్ అంకుల్స్ రోల్ ఇంకా రకరకాల రోల్స్ ఉంటాయి మనకి ఆఫీస్లో ఐఎమ్ ఐ డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ అని పిలుస్తారు నన్ను నాకు ఒక టైటిల్ ఉంది ప్రొఫెసర్ అని ప్రొఫెసర్ చంద్రశేఖర్ అని పిలుస్తారు కొంతమంది డాక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ అని పిలుస్తారు నన్ను ఆఫీస్లో స్టేజ్ మీద అంటే నాకు డాక్టర్ అనే టైటిల్ ఉంది ప్రొఫెసర్ అనే టైటిల్ ఉంది చంద్రశేఖర్ అనే నేమ్ ఉంది నాకు మూడునే కదా నాకు బట్ నేను ఒక్కనే కదా నేను మూడు కాదు కదా హౌ అవే ఎట్లా మూడు ఎట్లయినా చెప్పండి అంత ఒకటే మూడు లేవు ఎక్కడ మొదటి నుంచి లేవు మూడు ఇంకా ఉన్నాయి నేను చాలా చూపిస్తాను ఒకటి కాదు ఇంకా చాలా వాక్యాలు ఇది హాఫ్ పేజే నేను నీకు ఇక్కడ వరకు చూపిస్తాను ఇక్కడ యసే గ్రంథము నలభై అధ్యాయం ట్వెల్త్ పాయింట్ నేను రాసుకుంది ఇక్కడ ఇంకా చాలా పాయింట్స్ ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ పాయింట్స్ ఇక నాలుగు పేజులు నేను ఇంకా సరే నేను ఒక బ్రదర్ గురించి చెప్తలే నేను ఆయనకే రుజువుపరచడం కాదు నీకు కూడా అవసరం ఎందుకంటే రేపు మీరు బైటి పోయి సువార్త ప్రకటించినప్పుడు మీకు ఇవన్నీ చూడలే మీకు వాళ్ళు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అయితే నేను చెప్పిన ఈ వాక్యాలని రిజెక్ట్ చేసి నువ్వు ఇంకేదో వాక్యని స్వీకరిస్తున్నావు ఇవి ఇవి ఇవి నీ రాంగ్ అన్నట్టు నేను చూపించిన వాక్యలు రాంగ్ అన్నట్టు నీ దృష్టిలో అర్థమవుతుందా అంటే నువ్వు వీటిని రిజెక్ట్ చేస్తున్నావు నీకు ఇష్టం ఉన్న తీసుకుంటావు నీకు కష్టం ఉన్నాయి త్రుణీకరిస్తున్నావు అదేమన్నా న్యాయమా దేవుని దృష్టిలో అది అన్యాయం అది ఖచ్చితంగా అన్యాయం ఎందుకు అంత వేదన మనకి ప్రభు కలిగిన వేదన నీకు ఉండాలా తప్పదు నేను కూడా చూసే లైట్ తీసుకో అనొచ్చు కదా నేను కూడా నేను తీసుకుంటున్నాను లైట్ ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ ఏమి దేవుని దృష్టిలో ఎవరో నశించుకోవడం అదే మనసు కలిగి మనం కూడా ఉన్నాం ఇక్కడ ప్రేమతో హెచ్చరిస్తాం కదా మనము మనకి ఒకరి మీద ద్వేషమేమి లేదా అని ద్వేషించలేదు నా గురించి చాలా మంది చెప్పి ఆ బ్రదర్కి చాలా ద్వేషం ఫలాని పలాని పాస్టర్ అంటే చాలా ద్వేషం ఎప్పుడు ద్వేషించదే మళ్ళీ నేను పోయి ఎవరైతే అక్కడ చెప్పిండ్రో వాళ్ళ ముందు ఆ పాస్టర్ మీద తల మీద కూడా ప్రారంభించింది ఆయన కష్టాలునప్పుడు నాకు నిజంగా ద్వేషం ఉంటే నేను అంత కష్టపడి నాకు విపరీతమైన జల్బున్న ఆయన హాస్పిటల్లో ఆ బెడ్ మీద ఉంటే పోయి ప్రారంభించండి నాకు లేదు ద్వేషం నేను ఎవ్వరి మీద ఎందుకంటే అది దుష్టాత్మ హేట్రేట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ ఈవిల్ మనది ప్రేమాత్మ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇక్కడ ఉన్నది ఒకరినొకరు హెచ్చరించుకోవడం అందుకదే కదా అంత తేటగా ఇంత తేటగా తండ్రి మాట్లాడుతున్నాడు పౌలు మాట్లాడుతున్నాడు సరే కుమారుడు మాట్లాడిడా కుమారుడు మాట్లాడుకుంటూ నేను చూపిస్తాను నేనే దేవుని అని అది నేను మీకు వచ్చేవారని చూపిస్తా మీరు అనిచ్చు ఏక్కడో చెప్పిండ్రు దేవుని అనేసి నువ్వు అక్కడ సవాల్ చేయద్దు నేను డైరెక్ట్ చూపిస్తాను ఎందుకంటే నాకు చూపిస్తున్న దేవుడు నీకెందుకు చూపించాలి నువ్వు ఎందుకు సవాల్ చేసినావు నువ్వు నిజంగా నువ్వు చూసి ఎవిడెన్స్తో చెప్తే నేను ఒప్పుకుంటా నేను దేవుణ్ణి అని డైరెక్ట్గా చెప్పిండ అని ముస్లింస్ అడుగుతారు ప్రశ్న నేను చూసిన ఛాన్స్ డిబేట్స్ అలా ముస్లింస్ అడుగుతారు ప్రశ్న యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ప్రవక్త మళ్ళీ మీరు ఎట్లా స్వీకరిస్తున్నారు ఆయన ఎక్కడ చెప్పిండ నేను దేవుని అనేసి అని ప్రశ్నిస్తారు వాడికి తెలియదు ఎందుకంటే వాడు కూడా ఇట్లాంటి ఒక చిన్న పుస్తకం ఉంటుంది నాకు తెలిసి వాళ్ళ మద్రాస పుస్తకం ఇస్తారు వాళ్ళకి పిల్లలకి వాడు ఆ వాక్యాలే దిస్తాడు అన్నట్టు సెలెక్టివ్ వర్సెస్ అంటారు వాటిని ఇంగ్లీష్ నీకు నచ్చినాయి అంటే నేను వ్యతిరేకంగా ఉన్న వాక్యాలు తీసుకుంటారు కానీ ఏ వాక్యం అయిన వ్యతిరేకంగా ఉండదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆయనే వాక్యం ఎట్లుంటుంది వ్యతిరేకం ఆ వాక్యము ఆయననే దేవుడి యొక్క ఉండే దేవుడే ఉండాను ఆ వాక్యం ఏదైనా ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా ఎట్లుంటుంది నీ మైండ్లో అండర్స్టాండింగ్లో ఉంది వ్యతిరేకం అందుకు నీకు హోలీ స్పిరిట్ అనయింటి అవసరం హోలీ స్పిరిట్ లేకపోతేనే ఇట్లాంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి రకరకాల చర్చస్ వల్ల ఎందుకు డిఫరెన్సెస్ చూస్తామంటే కారణం అది అందుకు నీకు హోలీ స్పిరిట్ అవసరం పోగొట్టుకుంటారా పోగొట్టుకుంటారు హోలీ స్పిరిట్ నేను చూపించాలి ఎవిడెన్సెస్ ఎన్ని వాక్యం బైబుల్లో సంస్ని పోగొట్టుకోలేదు హోలీ స్పిరిట్ అననీయ సర్పిల్ పోగొట్టుకోలేదు హోలీ స్పిరిట్ పోగొట్టుకుంటారు చాలా వాళ్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ల కేసెస్ హోలీ స్పిరి పోగొట్టుకున్న వాళ్ళు అందుకే దావిదో మహారాజు ప్రార్థన చేసినప్పుడు తండ్రి నా యుద్ధ నుంచి నీ ఆత్మని తొలగించకుండి నీ యొక్క పర్షు తొలగించకు తండ్రి అని ప్రార్థన చేస్తారు ఎందుకంటే ఆయనకు తెలుసు పర్షదాత్మ ఉంటేనే గాని మనం ఆయన బిడలం కాలం ఆయన మనల్ని గుర్తించలేదు లేకపోతే గాడ్ విత్ అంటే ఎట్లుంటాడు చెప్పండి గాడ్ హౌ గా క్యాన్ బి విత్ యూ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్ దేవుడు నీలో ఎట్లా ఉండగలడు మన మధ్యలో ఎట్లా ఉండగలడు దేవుడు ఇప్పుడు జీజస్ ఇక్కడ ఉన్నాడు నేను ప్రూవ్ చేస్తున్నాను ఎట్లా ఉన్నాడు ఆత్మస్వరూపి ఆయన ఆయన ఆత్మరూపంగానే ఉంటాడు నీ హృదయంలో కూడా దేవుడు ఎట్లా ఉంటాడు ఆత్మ గళిత చాలా క్లియర్ చెప్తాడు తండ్రి చెప్తాడు ఏమని చెప్తారా సార్ కుమారుని ఆత్మను తండ్రి నీకు అనుగ్రహించినట్టు మళ్ళీ కుమారుని ఆత్మ వేరే తండ్రి ఆత్మ వేరేనా ఎట్టి పర్సన కాదు కదా అవన్నీ పర్ఫెక్ట్ హార్మోనీ ఒకదానికొకటి పర్ఫెక్ట్ హార్మోనీ నీకెందుకంటే అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాలే సమస్య టూ ఇయర్స్ అగో ఆ ఫస్ట్ సెంచరీలో ఉన్న క్రిస్టియన్స్ కి ఇక్కడ ఏం తేడా అనిపించలేదు నేను నీకు వచ్చేవారని చూపిస్తాను ఎంతమంది ఏసుని పూజించిన అక్కడ దేవుణ్ణి తప్ప మనిషిని పూజించదు బైబిల్ మనకు తెలుసు వేరే మతాలలో ఉంటుంది మనుషులు పూజిస్తారు పాళ్ళకి మూకు తర్వాన్ని బైబుల్లో మట్టుకు ఏ మనిషికి ఏ నరానికి పూజించారు ఏ స్టోక్ తప్ప నేను చూపిస్తా అన్ని లిస్ట్ రాస్తున్నాను హౌ మెనీ పీపుల్ హ్యావ్ వర్షిప్డ్ జీసస్ లిస్ట్ రాస్తున్నాను ఎందుకంటే దేవునికి తప్ప ఎవరికి వర్షిప్ అందద్దు అండ్ ఇప్పుడు మా ఆఫీస్లో స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్ వచ్చి ఇంకా వెళ్ళిపోతాడు కదా కోర్స్ అయితే ఇంకా ఉద్యోగం వచ్చి సార్ అని మీటై తీసుకొస్తారు నేను వెళ్ళిపోతుంది సరే అని కాళ్ళు పట్టుకుంటు హిందూస్ కదా కాళ్ళు పట్టుకుంటున్నా మనకి ఏంటంటే కాళ్ళు పట్టుకుంటే మనకు ప్రాబ్లం మనకు ప్రాబ్లం ఏ ప్లీజ్ ప్లీజ్ డోంట్ టచ్ మీ అంటారు నో సార్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే ఐ కెనాట్ ప్లేస్ యూ బికాస్ ఐ హ్యూమన్ బీయింగ్ అంటే అర్థం కాదు హిందూ హిందూయిజంలో ఎనిబడి కెన్ ప్లేస్ కదా హిందూయిజంలో తల్లి పెద్దలు ఆ పెద్దలు దీవిస్తారు కానీ బైబిల్లో దేవుడు తప్ప ఎవరు దీవించలేదు మనం ఏం చేస్తాం మనల్ని కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి నేను చెప్తా వాళ్ళకి క్లియర్ చేయాలి ఎందుకంటే నాట్ డ్యూషన్స్కి చెప్పాలి కదా విధానం ఏమని చెప్తాం నేను దేవుణ్ణి కాదు ఐఎమ్ ఆల్సో లైక్ యూ ఐ కెన్ ఓన్లీ ప్రే ఫర్ యూ గాడ్ విల్ బ్లెస్ యూ బ్లెస్సింగ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ అబౌ నాట్ బిలో అని చెప్తాను చెప్పాలి కదా మన బాధ్యత అది లేకపోతే వాటిని ముఖ్యంగా ఓ నేను గ్రేట్ అయిపోయినా ఫినిష్ నేను పడిపోయిన టాప్లో అట్లాంటి అవకాశాలు మనం హృదయాలకు రానివ్వద్దు బట్ జరుగుతూ ఉంటే కొంతమంది జబర్దస్తి కాలు పట్టుకుంటాను పట్టుకుంటు కానీ ఏసుప్రవ్ ఎక్కడ అర్థగించలే మనుషులు పట్టిన కాలం కాంటెక్స్ అంటే అది అర్థం ఇంకా సమర్థించుకునేది లేదు అక్కడ ఎందుకంటే వాక్యమే చెప్తుంది నేను కాద కదా నేను చెప్తున్నానంటే నా మైండ్ లో ఇట్లా అర్థం చేస్తుందని చెప్తే అది తప్పుకుండొచ్చు అందుకే నా మనసుని తీసే ప్రభావ నీ మనసును కనిపించాలని మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ ఎందుకంటే మనం మిస్టేక్స్ చేస్తాం ఎందుకంటే శరీరం బలహీనం ఈ శరీరం బలహీనం ఐడెంటిటీ కొరకు ప్రయాసపడతా ఉంటుంది రికగ్నిషన్ కొరకు కష్టపడతా ఉంటాం మనం నేను అందుకే కష్టపడను నాకు వద్దు రికగ్నేషన్ నేను ఎక్కడో యునైటెడ్ స్టేట్స్ సెటిల్ కావాల్సింది నైన్టీన్ ఎయిటీ అవన్నీ కాంప్రమైజ్ అయ్యి రిజెక్ట్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయితే హైలీ క్వాలిఫైడ్ అండి అన్ని విధాలుగా టాలెంట్స్ ఉంది ఎందుకు ఇండివిజువల్ రికగ్నేషన్ కొరకు మనం ప్రయాసపడతాం ఆయన రికగ్నేషన్ కొరకు ఆయన వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా ఆయన మెచ్చుకోవడానికి కొరకు మేము ప్రయాసపడుతున్నాం నీ నీ దేవుడి గుర్తించకపోతే ఆయన తిరుగు ఎట్లా గుర్తిస్తాడు అట ఆయన ఇంపాసిబుల్ అది యు విల్ రన్ అమె యూ కెన్ నాట్ ఫేసింగ్ ఎందుకంటే ఈయనంత తేట గురించి చూడండి నేను పదకొండు వర్షంలో నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు ప్రకటించబడను నేనే ఎక్కడ ప్రకటించండి ఒక్క స్థలాలు చూపించండి నేనే రక్షకుడను రక్షించబడను నేనే నేనే ఆయాము దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే ఇప్పుడు అర్థం చేస్తాను నీకు ఇది అర్థం కావాలంటే తండ్రి నీకు ఇది చూపించాలంట అంటే దేవుడిని చూపించాలంటే మనుషులుగా ఈవెన్ నేను చూపించిన యూ దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే ఏ అన్య దేవతయు మీలో ఉండ ఉండలేదు నేను దేవుడను మీరే నాకు సాక్షులు చెప్పండి ఎవరి గురించి మనం సాక్షిస్తుంది ఇక్కడ బైబుల్ అంతా భక్తులు ఎవరి గురించి సాక్షికిచ్చారు యశయ్య ఎవరి గురించి సాక్షిపిస్తున్నాడు మీ కావరి గురించి సాక్షిపిస్తున్నాడు ఏసులో గురించి కన్యా ఇందాక చూసినా కన్యాక మరియా ప్రతి వాక్యము ఏసుల గురించి సాక్షిమిస్తుంది అందుకే మనం ప్రకటన వస్తే ప్రవచనం అంటే ఏంటంటే క్రీస్తుని గురించిన సాక్షాము ప్రవచన సారం బైబుల్ అంతా గురించి సాక్షిమిస్తుంటే నువ్వు ఇంకెక్కడో సాక్ష్యాన్ని చెప్తున్నావు అంటే ఎవరి గురించి సాక్ష్యాన్ని చెప్తున్నావు ఇక్కడ చాలా తేటగా ఉంది నేను దేవుడును మీరే నాకు సాక్షులు చాలా తేటగా ఉంది అక్కడ కదా ఇదే యహోమా వాకు మీకు తెలుసు యహోమా అనేది హీబ్రూ వర్డ్ యహోవా ఇస్ నాట్ అేమ్ అందరూ అందరు అది నేనేమి కొత్తగా చెప్తుంది కదా మీ జేమ్స్ రాంగ్ నంబర్స్ చూసుకోండి యహోవా అంటే ఏదో ఆయం అది హీబ్రూ పదం అది అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఆయం కాబట్టి యహోవా అంటే ఆ అది నేమ్ దాను ఆయన నేమ్ మెమోరియల్ నేమ్ ఇటర్నల్ నేమ్ జీజస్ క్రైస్ట్ అంటే అంతకంటే ఏం లేదు అది శాశ్వతంగా ఉండాల్సిన ఏం అందుకే పైన కానీ కిందే కానీ ఏ నామానికి లేదా ఆధిక్యత ఒకవేళ యహోవా నామం అయింటే యేసు ప్రవ్ కంటే ఆధిక్యం ఉండాలి కదా అది మన దానికి ఇవ్వలే ఆధిక్యం ఎందుకంటే అది నేమ్ కాదు కాబట్టి అది వాళ్ళకి అర్థమైంది వాళ్ళకు అర్థమైంది రెండు వేల సంవత్సరాల అది నేమ్ కాదండి కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఓపెన్ మైండ్ ఉండాలి కదా మన మైండ్ ఓపెన్ ఉండకపోతే ఎట్లా అర్థమవుతుంది చెప్పండి ఇదే మనం రోమి రాష్ట్ర పత్రిక తొమ్మిది ఐదులో చూసినట్టు ఏ శ్రో గురించి పావులు చెప్తున్న రోమా రోమా సంగం అంటే తెలుసుకుంది రోమా సంగము అంటే ఆ రోము రోమీల నుంచి రక్షణ పొందిన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలోసి వాళ్ళు చెప్పిన వాక్యం ఏ స్ట్రో దేవుడని ఎంత తేడా చెప్తుండడ వాటిని నువ్వు ధృవీకరించడానికి అవకాశమే లేదు ఎట్టి పరిస్థితులు వాటిని నువ్వు పక్కకు పెట్టిపోతే నువ్వు వెళ్ళిపోయటట్టే శాశ్వతంగా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయమే నువ్వు ఈ వాక్యాన్ని తృవీకరిస్తే నువ్వు ఎట్టి పరిస్థితి సహోదరుని క్రీస్యన్స్ సహోదరులం కదా మనం తండ్రినందు కాదు క్రీస్తు నందు కానీ క్రీస్తే తండ్రి అని మనం విశ్వసిస్తున్నాం తండ్రిని ఎప్పుడు సెపరేట్ చేయాలి మనం మనం మొదటి నుంచి కూడా తండ్రి కుమార పర్షాత్మ అని కూడా మాట్లాడతాం మార్నాథ్ అని చెప్పినప్పుడు కూడా తండ్రి గురించి కుమారుని గురించి ఆత్మ గురించి మాట్లాడుతాం అక్కడ మనం తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు కూడా మనం తండ్రి కుమార్ పర్షవత్మ గురించి అంటే అవి మూడు ఒకటే అని నాకు ఎందుకు ఈరోజు పొద్దున్న వస్తుంటే ఒక పాట జ్ఞాపకానికి వస్తుంది నైన్టీన్ సెవెంటీస్ ఎర్లీ ఎయిటీస్ లోనో పీ ఒక పాట పాడింది ఎంతమంది మీకు గుర్తుంది పాట పి సుశీల బాలసుబ్రహ్మణ్యం పాట పాడుతుంది దేవుని పాట మీకు గుర్తుందా ఆమె ఒక పాట వాడుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నైన్టీన్ సెవెంటీస్ లో వాడింది ఆమె పాట ఆ రాసినవాడు ఎవడో తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు ఏసే అని పాడు రాస్తున్నాడు పాట నైన్టీన్ సెవెంటీస్ లో ఉంది అంటర్స్టాండింగ్ ఇప్పుడు కొత్తగా నువ్వు తీసుకొచ్చేది లేదు నేను తీసుకొచ్చేది లేదు టూ థౌసండ్ ఫ్రీ ఇయర్స్ కాదు ఇది ఏ ఎప్పుడు సెవెన్ హండ్రెడ్ బీసీ ఇయర్స్ అసో అంటర్స్టాండింగ్ అక్కడ ఉంది జీజస్ గురించి మనం కొత్తగా చేసినది నాకు అర్థం కాదు కొత్త వాక్యాలు తీసుకొస్తే నువ్వు బైబుల్లో కొత్తది పెట్టినట్లేదు కాబట్టి మనం పెట్టడానికి వీల్లేదు పైన తోక కింద తోక అనేది కాదు మనం పర్ఫెక్ట్ గానే ఒకటే వచన ఒకటే కాంటెక్ట్ ఒకటే థీమ్ కి సంబంధించిన వాక్యాన్ని చూపించిన ఇక్కడ ఒక వాక్యం అక్కడ ఒక నేను చూపించలేదు అట్లానే ఇంకా చాలా ఉన్నాయి పేతురాష్ట్ర పత్రికడి దాని తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను పేతురాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పేతురాష్ట్ర పత్రిక రెండవ పత్రిక చూడండి మొదట అధ్యాయం మొదటి వచనం ఏసుక్రీస్తు దాసును అపోస్టునైనా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ క్రీస్తు అనే శబ్దంలకు అభిషక్తుడు కరెక్ట్ ఏసుక్రీస్తు దాసుడు అపోరుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన ఏసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి ఇప్పుడు చూడండి ఆయన ఎట్లా సంప్రదిస్తున్నాడు పౌల గురించి నేను ఎన్ని చూపిస్తున్నాడు మీకు వాక్యాలు ఇప్పుడు పేతురు గురించి చూపిస్తున్నాడు పేతురు ఏమనుకుంటున్నాడు పేతురు లీటరేట్ ఫిషరర్ చాపలు పట్టేటోడు చేపలు పట్టేటోడిని కూడా ఎంత బాగా అర్థం మీద చూడండి ఏమనుకున్నాడు మన దేవుని యొక్క రక్షకుడైన ఏసు క్రీస్తు కాబట్టి ఇంగ్లీష్ లో ఎక్కుంది ఇంగ్లీష్ లో చదివితే చాలా తేట ఉంది అవర్ గా చాప్టర్ వన్ వర్స్ వన్ నేను చదువుతాను లేబ్ర కొంచెం కొంచెం సిస్టమేటిక్ చదవాల మనోజ్ బ్రదర్ ఫస్ట్ సెకండ్ చేతులు రెండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము సీమోన్ పీటర్ ఈజ్ ఎ సర్వెంట్ అండ్ అండ్ అపాసల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ To them that have obtained the precious faith with us through the righteousness of God and our Saviour. There are many things. There are many things. If you doubt about it, you will not be able to do it again. There are many things. Our God and our Saviour. Why is God? God is the help of God. He is the help of God. He is the help of God. He is the help of God. రుసు ఇంకేం గాలా అంటే ఎవడు కూడా శిష్యులు సెపరేట్గా వాళ్ళని ట్రీట్ చేయలేదని అర్థం నేను ఇంకా ఇప్పుడు బాగా అర్థం ఇప్పుడు నాకు ఇప్పుడు కరెక్ట్గా అర్థం అవుతుంది పేదరికి కూడా అట్లనే అర్థం కాలేదే పౌలు కూడా అట్లా అర్థం కాలేదే వాళ్ళు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు ఆ రోజు విన్న చర్చెస్ కూడా అట్లనే అర్థం చేసుకున్నాయి ఈరోజు కూడా చర్చలు అట్లనే అర్థం చేసుకుంటున్నాయి కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళ కన్వీనియన్స్ కొరకు వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీస్ కొరకు అట్లా చేస్తున్నారు కానీ ఇక్కడైతే చాలా తేటగా ఉంది ఇంగ్లీష్లో అందుకే ఇంగ్లీష్ బాబు కూడా చూడమని చెప్తాం అవర్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీజస్ క్రైస్ట్ అని తేటగా ఉంది అంటే మన సృష్టికర్త మన రక్షకుడు ఏ సూపర్ అని తేటగా చూపిస్తున్నాడు పేదలు సరే ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తా టైం అయిపోయింది నైన్ వచ్చే వారం మనం ఇంకా డీటెయిల్ గా ఈ వాక్యాలు చేస్తాం ఇవన్నీ ఒక ఒక లిస్ట్ ముగించిపోతుంది మనకి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించక ప్రార్థిస్తాం పరుశుద్ధర దేవా మీకు వందాలనైనా ప్రభావ మీరు అనేకమైన విషయాలు మా తను మాట్లాడుతున్నారు ప్రభావ ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఎవరో తప్పిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభావ కాబట్టి మీరు ఎంతగానో ప్రేమతో వీటన్నిటిని మాకు చూపిస్తుంది మీకు ఎంతో వదనాలి ప్రభావ మాకు కూడా ఇవి ఎంతగానో రిఫ్రెషింగ్ ఉన్నాయి ప్రభావ ఎన్నో సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యాలే కానీ ఈ రోజు ధ్యానిస్తుంటే మరి ఎంతో ఆనందంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి ప్రభా వాటిని బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రేమతోనే వీటిని చూపించమన్నారు ప్రభా ప్రతి ఒక్కరు ఇచ్చే ప్రశ్నలకి మీరు ప్రేమతోనే జవాబిమానైనా కాబట్టి ఓ ప్రభా మాలో ఒకవేళ ఏమైనా ద్వేషాత్మ అంటే దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం మేము ప్రేమతోనే వీటిని చూపించాలా అనేకులని ప్రేమతోనే మీ చేత గడిపించాలా అటువంటి సేవలో మమ్మల్ని నడిపించి మీ రాఖర వరుసత పరుచుకోమని మేము తిరిగింటి వెళ్తుండగా సురక్షితంగా చేర్చమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె